ప్రార్థం చేసుకున్నాం స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడ దేవ మహిమ స్వరూప దేవా కృపామైన నికే స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలంతో ప్రభావ మమ్మల్ని సురశితంగా కాపాడినైనా నీ కృపల్లో మమ్మల్ని అందరినీ ప్రభావ భద్రపరుచుకున్నారు ప్రభావ మమ్మల్ని సజీవులకు నిలబెట్టుకున్నారనైనా దివారలు మమ్మల్ని కాచి కాపాడ దేవ కృపామైన నికే స్థుతులు స్తోత్రమైన నికే కృతజ్ఞతలు అర్పించుకున్నాం తండ్రి ఎస్య్యానా ప్రవ్వా ఇక దినం ఎంతో మంది చెడలేకపోయిపోయినారు ప్రవ్వా మమ్మల్ని సజ్జీలుగా పెట్టుకున్నారు ఆయన నీకు వన్నాను ఎస్ ప్రవ్వా ఇక దినానికి ప్రవ్వా నూతనమైన కురుపులు మాకు అనుగ్రహించినారు ఓ ప్రభావ నిన్ను శృతించలాగన నేను గణపరచలాగన మీ వాక్యాన్ని ధ్యానించేలాగన ఇచ్చిన ఇక సమయాన్ని బట్టి నీకు వన్నాను ప్రభావ నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకోవటం అయినా సమస్త ఘనత మహిమ ప్రభావములు మహా తేజస్సు మహాశ్వర్యం నీకే కలుగురుగా హలూయ ప్రవ్వా ఆయన మీ వాక్యం మీద ధ్యానించబోతాను కాబ ప్రా ఆయన మీ వాక్యం నీ సత్యం మీ మాకు ఆత్మీయ నేతలను ఇప్పమని ప్రార్థిష్టమైన వాక్యం ద్వారా మీరు నాయన ఇసు ప్రభా హృదయాలు ఓ ప్రభు ఇప్ప హృదయాలను సరిజీవని ప్రార్థిష్టమైన గొప్పదేవా ప్రకటన వాక్యం మీద ధ్యానిస్తాను ప్రభావ నైనా అందులో ఆత్మీయ సత్యాన్ని గ్రహించాలా ప్రభావ మా జీవితాలు అవలంబించుకోవాలా వాటి ప్రకారం మీరు జీవించాలా విశేషంగా అనుభవపూర్వకంగా వాటిని అనేకులకు ప్రకటించాలా ప్రేమతోనైనా అలాంటి సేవా జీతంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిష్టమైన రాని బిడల త్వరగా మీరు నడిపించండి ఆటలు పడుతున్న నేను మీరే పర్వాలి నడిపించడం ప్రభావ మీ వాక్యం పట్ల ఆసక్తిగా ఇచ్చి మేము ప్రార్థిస్తాం మేన ఇక మీటింగ్ అంతట్లో ప్రభావం మీరే ఆధిపత్యి నడిపించండి ఈ నూతనమైన అభిషేకం మాకు అందరికి అనుగ్రహించి ప్రభావ మీరే వాక్యం మాట్లాడి మా మనసు పరిపరి విధాలుగా పోకున్న ప్రభావ మీ వాక్యం కేంద్రీకరించుకొని సంపూర్ణంగా ప్రభు మేము హృదయంలో జీవనం చేసుకుని మా హృదయంలో రాసుకోవాల ప్రభావ మీరే మాకు సహాయకు నడిపించి వాటిని అర్థం చేసుకోలేగనా ఓ ప్రభావ వివేచన వరం ప్రవచన వరం మాకు అనుగ్రహరించి నడిపించమని యేసుక్రీస్తు పరిషత్ నామంలో ప్రార్థిస్తాం తల్లి ం చందో <tries> ివారాముల కంటిపావే కాతము కాచి కాశీ దయదలముతో రోచి నడిపి క్షితివీ jay jay namaste muto stroo chini hiti hiti ni ni stroo tram chalinte mo tu tram chalinte mo yaadand kaadamulo kanniti no elano కన్నీటి లోయల లోయక కృపలతో బలపరచిటిృికోయక కృపలతో బలపరచి పూత చెల్లి stuti stotram oh, chellintumu yeesu naadu nicchelu nalanchi yeesu naadu nicchelu nalanchi stotram oh, chellintumu stuti oh, stotram chellintumu aa jeevaayam ga Maha sereiramu samarthi nchi Saji vayadamuga Maha sereiramu samarthi nchi Sampoorna shiuddhi nanda Sudhatmanu nusakitivi Sampoorna shiuddhi nanda yogaatmanusrasagitihi stotram celintemu stuti stotram celintemu jiyanu margamulo panshodanaluraaga jiyanu margamulo గా తాన్ని జయించు తు విశ్వాసము చిటివీ తాను జయించు తు విశ్వాసము నీచిటివీ గోత్రం చుల్ గోత్రం చుల్ పాటివను మోసును పే సుని వే బా ఎంత భాగ్య ముని చీ హే తుని వే బా భాగ్య ముని పాడ రాయ మరణయాడ పాడయా కబూ ఏ చెత్రం చెల్లు అదే యాక్చువల్లీ సాటర్డే వస్తే మనకి రట్టణ గ్రంధ వాక్యాలు తీస్తూ ఉంటాం కదా అవును సార్ అండ్ లాస్ట్ త్రీ ఫోర్ డేస్ మనం అంతా ద కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ కి సంబంధించిన వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నాం ఫోర్ డేస్ నుంచి అది ఆల్మోస్ట్ కల్మినేషన్ అంటే కంక్లూడింగ్ దర్శకు వచ్చిందని నేను అనుకుంటున్నాను నేను వింటున్నాను ఈవినింగ్ పూట ఇంటికి వచ్చినాక రవి ప్రగర్ పంపించిన వాక్యం వింటున్నాను ఇంకా రిలీజ్ కాలేదు నాకైతే అది ఆ వాక్యం కంప్లీట్ గా అది నేను లీల్ అయితే రేపు గానీ చేస్తాను ఫుల్ సమ్మోర్ లెటర్స్ నేను నేర్చుకున్న దాని నుంచి సో ఈ రోజు మొత్తం మనము యాజ్ యూజువల్ ప్రగాఢ అను బంధంలోని యాక్చువల్లీ ఈ రోజు మనం సుయతయ్య అనే సంఘానికి సంబంధించిన విషయాలు స్టార్ట్ చేయాలెడీ బ్రీఫ్ ఇంట్రొడక్షన్స్ అయితే అవుతున్నాయి అన్ని సంఘానికి సంబంధించిన విషయాలు సో ఈరోజు మనం ద చర్చ్ ఆఫ్ ఇంగ్లీష్ లో ఫ చేసుకుందాం దానికి ముందు తండ్రి మీకు తలుపరాలను అయినా రూపా మారా గోపాదేవ మీకే గణనాలు ఇతయ్యా మా జీవితాలలో మరొక దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకెంతో గణనాలు మీకు ఎంతో కృతజ్ఞత ఇకయా పవన్ ప్రభుత్వం రీతిగా తండ్రి ఆత్మీయంగా ఎదగాలను మీ యొక్క వాక్యం మీద ఏ రీతి ఎవ్రీ వర్డ్ ఆఫ్ మా మ్యాన్ అండ్ వాక్యం గె తెలుస్తుంది ప్రభా మీ వాక్యమే సత్యం ప్రభావం కాబట్టి మనిషిని ఆశ్రయించే మీ వాక్యాన్ని ఆశ్రయించడం లేదా వాక్యాన్ని జ్ఞాపకం తీసుకుంటున్నాను ఎందుకంటే అందులో సత్యం ఉంది ప్రభావ మార్గము అదే జీవము కాబట్టి నైనా దాన్ని మేము మెట్టుకోంలాగానే భయపడండి సతపరమైన జీవితాన్ని దాన్ని పోగొట్టుకున్న కాలం చూస్తున్నాను నైనా దాన్ని మీరు మమ్మల్ని ధర వినని విధానంగా ఎన్నడూ కలని విధానంగా వాటిని వినిపిస్తున్నారు చూపిస్తున్నారు వాటిని బట్టి మీకు ఎంతో వణనాలు కొద్దిగతలు అర్పించుకుంటున్నాను తండ్రి అవునైనా ఇవన్నీ దీవ్య సమాప్తి చీట్లో మాకు బుద్ధి కారణం అన్న విషయాన్ని మీరు మాకు హెచ్చరిస్తా తండ్రి దాన్ని మీకు ఎంతో వణనాలు వీటిని గ్రహించి స్వీకరించి అవునుగా విశ్వాసాన్ని మనకు ప్రవ్వా ఆ రీతిగా స్వీకరించిన కానీ ఇప్పుడు పౌలు వస్తుందని జ్ఞాపం చేసుకోండి యువర్ స్టేట్ హ్యాబ్ రీజనబుల్ అన్నారు కాబట్టి అవున మా స్టేట్ రీజనబుల్ అని నేను ఈ లోకానికి చూపించాలా ప్రవ్వా అటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మరి మనం గమని ప్రార్థిస్తున్నాం ఇక తిమ్మల ఆధిపత్యం వహించండి ప్రతి పనిలో మీరే మాకు సాయకల్బడి నడిపించి మమ్మల్ని అందరినీ మీ రాతవరుసలో పరుచుకోండి ఈ వాక్యం అంత అట్లా మీరే మాకు సహకరింగ్ నడిపించు ఇంకా రెండవ అధ్యయనం ముగ్గింట్లోనే మనం ఉన్నాము లాంటి ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి మెయిన్ బ్రీఫ్లీ ఇంకొకసారి ఈ కండాలు సోఫార్ మనం చూసిన కందాలు ఏమంటే ఎస్ఎస్పి పెరుగమ్మ epithet norma and telamouth ee mooru samalaka sambandha vishayalaninchu ithin mana prathago vishayam cheptunna ante daniel gandola rendu vela vishnu king the days of kings our lord will establish his eternal kingdom under cavity aapravachani mana nyastham chestunna mara sir in the days of those kings ante daniel gandola mana chesthamu aa ఆరు రాజ్యులు ఈ లోకాన్ని పరిపాలించినట్టు ఆరు దేశాలు ఈ లోకాన్ని పరిపాలించినట్టు మనం చూస్తాం ఉదాహరణకి ఈజిప్టు అటీరియా బాబిలోన్ దాని తర్వాత ఈ పర్షియా పారసికులు మాదిలు దాని తర్వాత గ్రీస్ దేశం ఈ నాలుగు అక్టీరియా ఈజిప్టు పర్షియా గ్రీస్ పర్షియాకి ముందు బబిలోన్ కాబట్టి ఒక ప్యాటర్న్ లో చూస్తే ఈజిప్ట్ అక్టిరియా బెబిలోన్ గ్రీస్ ఇవి నాలుగు రాజ్యాలు దాని తర్వాత గ్రీస్ నుంచి వచ్చింది రోమ సామ్రాజ్యం అది మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇవన్నీ సిక్స్ కింగ్డమ్స్ ఈ ఈ రాజుల కాలంలో మన ప్రభు సరే మనము ఇంతవరకు ప్రకటన గ్రంథం యొక్క రెండవ అధ్యయనంలో విషయాన్ని మనం ధ్యానిస్తా ఉన్నాము ముఖ్యంగా ధాన్యాలు బృందము రెండవ అధ్యయనంలో చూసినప్పుడు Uh, in the days of these kings and we talk about the kingdom in the days of those kings ekkadithunavata seven kingdoms guruchi six kingdoms guruchi maatladutunnam ee egypt area uh, babylon persia greece rome aithe uh, ee aru rajyala kalanno in the days of these kings our lord shall establish the kingdom eternal kingdom under దానికి ఎప్పుడు అంతం ఉండదు అన్నాడు కాబట్టి సెవెంత్ కింగ్డమ్ వచ్చి రోమీ ఆ టైంలో మన ప్రభు ఈ లోకంలో పుట్టడము తరలోక రాజ్య సంబంధించిన బోధ ఆరంభించడము సో ఆ రోజు స్టార్ట్ అయినట్టు మన ప్రభు రాజ్యం ఆ రోజు నుంచి కంటిన్యూ అవుతున్నది ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ అసలు ఇది కింగ్డమ్ అయితే దానికి ముందున్నది కింగ్డమ్స్ అన్ని వాటిని తిరిగి రచిస్తున్నాడు దేవుడు ఆ విధానమే మనము ఈ ప్రకటన గంగంలో చూస్తున్నాం ఏంటంటే పరిపాలించే వాళ్ళ రాజులు కాబట్టి ఆ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అంటే చర్చ్ కాబట్టి పరిపాలించే రాజులు మనల్ని రాజుల వంశము రాజులైన యాజక సమూహంలో తయారు కాబట్టి ప్రకటన చూస్తున్న మనం ఈ సంఘాలన్నీ దేవుని రాజ్యానికి సాదృశ్యం ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ ఇటర్నల్ కింగ్డమ్ కంప్లీట్ అయ్యేంత ఈ ఈ రాజ్య విస్తరణ వెళ్తూనే ఉంటాయి చర్చ తీస్తాము డిస్ట్రిక్ట్ డివైడ్ కావడము ఒక చర్చి నుంచి బయటికి రావడము ఇవన్నీ కొంచెం డిస్టర్బింగ్ ఉంటాయి కానీ ఆ రీతిగానే రాజ్య విస్తరణ జరుగుతుంది ఎనర్జీని మనం అర్థం చేసుకోవాలా సో డినామినేషన్ డివైడ్ కావడము మనుషులు కోట్లా ఆడుకోవడం కొన్నిసారి నేను చూసిన ఖర్చు దాటుకునే వాళ్ళని విడదీస్తేనా ఉంది అపుస్తకరాల చూస్తాం కాబట్టి ఎందుకు ఒకటే స్థలంలో మంచి ఇద్దరు భక్తులు ఇద్దరు సేవకులు ఒకటే స్థలంలో సేవ చేస్తామంటే అక్కడక్కడే గ్రోత్ ఉంటుంది ఆ ఇద్దరు సేవకులు విడిపోతే ఏమవుతుంది డిఫరెంట్ ప్లేసెస్ లోకి వెళ్ళిపోయి ఎక్స్పాన్షన్ అవుతుంది కింగ్డమ్ అట్లా పౌలు పిల్లలు విడిపోవడము పౌలు ఆంధ్ర విడిపోవడము పౌలు బర్ణబాస్ విడిపోవడము పౌలు అపులో విడిపోవడము పౌలు పేతులు విడిపోవడం ఎన్నిసార్లు ఇస్తాం ఆ పుస్తకాలంలో బట్ ఆ రీతిగా వాళ్ళు విడిపోయి తరలొక రాజ్యాన్ని విస్తరించదూసినట్టు మనం చూస్తాం ఇప్పుడు మాది ఎండి టైంకి వచ్చినాము బట్ అన్ఫార్చునేట్ ఏమేంటే ఎండి టైం కష్టపడి గ్రంథంలో చూస్తున్న ఆ యొక్క ప్రతిమ లెముకడ్ద్ర కలిగిన ప్రతిమ అది ఈ లోక రాజ్యాలకి తాదరిశం అని మనం చూస్తాం దాన్ని కోన రీతిగా అది మెముక నిద్ర కూడా కాదరిశామని చెప్తుంది మీ రాజ్యము బంగారు రాజ్యం లాంటిది మీ తర్వాత వచ్చేది బలహీనమైన రాజ్యాలంటే దానియల్ ఇంటర్ప్రిటేషన్స్ లో ఈ తర్వాత వచ్చే రాజ్యాలు బలహీనమైనవి చివరిగా ఉండేది ఇనుమో మట్టి కలిసిన రాజ్యాలు మిళితమైన రాజ్యాలు అంటాడు అంటే బిక్స్ చర్చ్ చాలా పువర్ కింగ్డమ్స్ అన్నట్టు ఎనీ టైమ్స్ కష్టపడికి కింగ్డమ్స్ అంత భయంకరంగా తయారైతే అంటాడు కాబట్టి మనకి ఈ సెవెన్ చర్చెస్ గురించి గెలిచినప్పుడు ఈ సెవెన్ చర్చెస్ ఆ ప్రీవియస్ హిస్టరీ ఉన్న ఆ కింగ్డమ్స్ కి సింబాలిక్ ఉంటాయి అన్నట్టు అది వెరీ ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ అన్నట్టు అంత డీటెయిల్డ్ గా మనం ఎప్పుడు స్టెడీ చేయలేదు కానీ ఎప్పుడన్నా అవకాశం ఉంటే ఎస్ఎస్సి సంఘం అసూరులతో అసూరి సింబాలిక్ గా ఉంటుంది అనట్టు ఇంట్రెస్టింగ్ ఏంటంటే మోడర్న్ టైమ్ లైన్ లో వదిలిస్తే ఈజిప్త్ అసిరియా బెబిలోన్ రష్యా సారీ ఈజిప్ట్ అసిరియా బెబలోన్ గ్రీస్ ఈ నాలుగు రాజ్యాలకి ఉన్న ఆ చిహ్నాలు ఉంటాయి ప్రతి దేశానికి ఒక సింబల్ ఉంటుంది ఇప్పుడు మన దేశానికి ఒక సింబల్ ఉంటుంది ఏమింటే చిరుపప్పులు అనుకుంటా చిరుతపులో సింహం అనుకుంటా కరెక్ట్ మన దేశానికి సింహం అనేది ఒక సింబాల్ ఉంటాయి కావచ్చు ఏనుగు మన కాయిన్స్ మీద మాత్ర సింహం మూడు సింహాలు ఉంటాయి నేను ఇక్కడ అనుకుంటున్నా మూడు సింహాలే మన సింబాల్ అనుకుంటున్నా ఎందుకంటే ప్రతి రాజ్యాంగం సంబంధించిన గవర్నమెంట్ బోర్డ్స్ మీద మూడు సింహాల కళలు ఉంటాయి ఎలుగు మన ఎలిఫెంట్ ఎక్కడ కనిపించదు అది మన దేశానికి సింబల్ నేషనల్ అనిమల్ అంటారు కానీ అది మన సింబల్ మన చిహ్నం కాదు అది నేషనల్ అనిమలే అంతే కానీ చిహ్నం అయితే కాదు చిహ్నం అంటూ మూడు సింహాలే మనకి మన దేశకు అట్లే చైనాకి డ్రాగన్ అనే సింబల్ ఉంటది అట్లా ప్రతి దేశానికి జంతువు అంటే ఇవన్నీ మృగాలు అన్నట్టు ప్రతి దేశం మృగంతో పోల్చబడింది బైబిల్ కాబట్టి ప్రతి దేశానికి కంపల్సరీ ఒక మృగం ఉంటుంది అన్నట్టు చిహ్నం ఆ మృగంతో అది గుర్తించబడతా ఉంటది అన్నట్టు ఎప్పుడో చెప్పండి మనకు ప్రభు కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి మనం చూస్తే ఆ ఈ ఐగుప్తు అసూర్యులు మరియు బబులూను గ్రీసు దేశాలు వాళ్ళ దేశాలకు ఉన్న చిహ్నాలు మన టైంలోకి వాపసు వచ్చినాయి చిహ్నాలు అవి ఎక్కడ మనం చూస్తామంటే ఉదాహరణకి ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ కు ఉన్న చిహ్నం ఏంటి దాంతరత తర్వాత జర్మనీకి ఉన్న చిహ్నం ఏంది దాని తర్వాత రష్యాకు ఉన్న చిహ్నం ఏంది దాని తర్వాత యునైటెడ్ స్టేట్స్ కు ఉన్న చిహ్నాలేవి ఆ పాత రాజ్యాలకు ఉన్న చిహ్నాలే ఈ రాజ్యాలకు కూడా సేమ్ చిహ్నాలు అంత డీటెయిల్ రీసెర్చ్ మనం అంత ఇంటర్ చేయలేదు కానీ ఎప్పుడైనా ఒక డీటెయిల్ గా కానీ మన ప్రభు చూపిస్తుంది అంటే ఇవన్నీ శరీతమైనవి ప్రకృతి సహజంగా జరుగుతున్న సింబల్స్ ఇవి ఆ ఉదాహరణకి మన టైం చూస్తే మన ప్రభు రాజ్యం మన ప్రభు ఆరంభమైన కాలం మొదలుకొని ఈ రోజు వరకు నాలుగు దేశాల నాలుగు దేశాలు ప్రపంచాన్ని పరిపాలించినాయి టూ థౌసండ్ బిఫోర్ అంటే మన ప్రభు పుట్ట ముందు నాలుగు రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించాయని మనం చూస్తాం ఆ నాలుగు రాజ్యాల నుంచి అంటే గ్రీస్ నుంచి రోమ్ బయటకు మనం చూస్తూ ఉంటాం అదే రీతిగా పర్షి పార్షితుల నుంచి మాదేలు బయటకి రావడం చూస్తూ ఆరు రాజ్యాలు ఉంటాయి కుంబాళ అదే రీతి మన టైంకి వచ్చేప్పటికీ మన మన కాకాలనాటి కాలంకి ఏం జరిగిందంటే ఇంగ్లాండ్ ప్రపంచాన్ని పరిపాలించింది దాని జర్మనీ ప్రపంచాన్ని జరగించింది ఒక పంపం దాని తర్వాత రష్యా ఆల్మోస్ట్ ప్రపంచాన్ని పరిపాలించింది ఈ రోజు యాక్చువల్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రపంచాన్ని పరిపాలిస్తుంది అది లీడర్ అన్నట్టు ప్రపంచానికి కాబట్టి ఇవన్నీ తిరిగి తిరిగి నెరవేర్చని మనకి దృష్టాంతాలు జరుగుతున్నాయి అన్నట్టు పాతవి గతకి సమస్త ఇవన్నీ స్పిరిచువల్ లేయర్స్ కూడా మనకు కనిపిస్తుంది ఈ ఈ రాజ్యాల కాలంలోనే మన ప్రభుత్వ రాజ్యాన్ని స్థాపించడు అది శాశ్వతంగా ఉండేది అనే మనం తెలుస్తున్నాం అయితే నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు ఆత్మీయ దృశ్య దశలో చూస్తే ఈ సంఘాలన్నీ మనకు చూపించింది ప్రకటన చివరి బాగా కష్టపడికి నాలుగు గుంపులు ఇవి సెట్టి సంఘంలో నాలుగు గుంపులు ఉంటాయి కానీ ఒక్కొక్క సంఘ ఆ గుంపులలో ఆ మొదటి మూడు గుంపులలో ఒక గుంపు డామినేట్ చేస్తూ ఉంటది కదా ఉదాహరణకి మనము ఎస్ఎస్సి సంఘం చూస్తాం ఎస్ఎస్సి సంఘంలో ఆర్తమీదేవి ఆ సిటీలో ఆర్తమీదేవికి పెద్ద టెంపుల్ ఉండేది అక్కడ మన యాన దాడే అదే రీతిగా అసూర్యులు కూడా వారి అసూర్యుల దేవతలను వాళ్ళు పూజించే వాళ్ళన్నట్టు బహు కఠినీలు అసూర్యులు ఎందుకంటే అసూర్యులు చిహ్నాల మీద సవారం చేసే అంత కటినీలు అంత క్రూరులని కాబట్టి వాళ్ళు తేళ్లతో పోల్చబట్టి మనం ఆత్మీయ శక్తిని అదే రీతిగా స్మరణ ఐగుప్తెతో పోల్చబడుతుంది కాబట్టి ఆ ఐగుప్తును మనం చూస్తా ఉంటాం మంత్రగాన్ని వాళ్ళు కూడా ఆ సరపాలు చేయము చూస్తూ ఉంటారు కదా కాబట్టి ఐగుప్తు సరపాలకు సాదృషం అనేది తేళ్ల సాదృష్టం ఒక ఓ రీతిలో చూపించాలనుకుంటే ఈ బానిసలాగా వాళ్ళు పెట్టుకున్నారు కదా ఎవరైతే మనుషులు బానిసలాగా పెట్టుకొని చిత్తవరు పెట్టారో వాళ్ళంతా తేళ్ల సాదృష్టం కాబట్టి అశ్వరీయులు కూడా తేలక ఆదేశం ఐగుప్తిలు కూడా తేలక సాదృష్టం అదే నువ్వు పార్సీక దేశానికి వచ్చినప్పుడు పర్షియన్ తీర్సితులు మాదిలు అవి తెరగా మా సంబంధ సంఘానికి ఈ పాలసీగా మరియు మాదిలు తేళ్లకు దర్పాలకి ఆదేశం రెండు దీంట్లు దాగట్టాయి ఇప్పుడు త్రియ తైరా సంఘానికి సంబంధించిన బోధ ఈ రోజు స్వీయ అంటే గ్రీసు దేశానికి సంబంధించింది అది కాబట్టి ఫిజికల్ లేయర్లు మనం తిరిచల్ లెయర్లు చూస్తున్నాము ఇప్పుడు సైనిటైనియస్లీ మన బైలు కాలేజెస్లో థియాలజీ కాలేజీలో బైలు స్టడీస్లో కేవలం ఫిజికల్ లేయర్ ఈ వాక్యాలను కానీ ప్రభు మనకు ఒక నెక్స్ట్ చర్ చూపించింది ఈ పాటని దప్పించి ఇవన్నీ సిరిచల్ లేయర్ లో ఉంటాయి అన్నట్టు కాబట్టి పిరసైర సంఘము ఇది కేళ్లకు సర్పంలో సాదృశ్యం అన్నట్టు దానికి సాదృశ్యం అన్నట్టు అందుకే మనం పౌలు తన సేవ జీవితంలో అది తన ఊడ బదులైపోయిన తన ఒక ద్వీపానికి వెళ్ళినప్పుడు అతని ద్వీపంలో ఒక సర్పం పట్టుకోవడం దీన్ని సింబాలిస్ అన్నట్టు ఇవన్నీ కాబట్టి చెప్పాలంటే అది తేళ్లకు సాదేశం సర్పాల సాదేశం అన్నట్టు అది ఆ రాజ్యం అదేవిధంగా మనం పార్దీప్ పార్దీప్ సంపూర్ణంగా సర్పాల సాదేశంగా ఉంటుంది మనం అది నెక్స్ట్ వీక్ చూస్తాం డీటెయిన్ గా తర్వాత కిల దెల్పియా కిల దెల్పియా రోమిలకు సాదృశ్యం కఠినమైన సైనికులు వాళ్ళు తేళ్ల సాదృశ్యం చివరి వచ్చేటది లవదకియా లవదకియా బొబులోర్కి సాదృశ్యం ఎగ్జాక్ట్లీ పర్లోగ ఆ రీతిగా తయారైంది అన్ని విషయాన్ని మనకు చూపించడానికి దేవుడు ఆ యొక్క సంగతాలను అంటే చివరి పొందేది బబులోని కాలం అనేది అంటే అది సర్పంలో తేలిక ఆదృష్టం బబులోని రెండు గుంపులు ఉంటాయి అన్నట్టు మనం ఎప్పుడైనా కానీ నెప్పుకొనేట నుంచి గమనించు నెబ్బుక నేత లీడర్స్ ఉండేటండి సైంటిఫిక్ కదా ఉండేదాన్ని చాలా మంది ఆ రకరకాల దేశ ఇక్కడికి ఆ కాలంలో ప్రపంచంలో ఎక్కువ ఇంటెలిజెంట్ పీపుల్ ఎవరంటే ఆ కాలంలో బబులోని ఉంది కాబట్టి అందరూ ఈ రోజు ఎట్లా యునైటెడ్ స్టేట్స్ ఇంటెలిజెంట్ పీపుల్ అందరు ఆ రోజు బబ్లో తే వాళ్ళు కాబట్టి ఓడికే చూపిస్తే ఫిజికల్ బబ్బులోనే లాగా కనిపిస్తుంది అమెరికా కానీ మనకు చూపించింది ఏడు ప్రపంచం లాగా తయారు కూడా గడియారం చూపిస్తుంది సెకండ్ స్ట్రీజ్ అనుకునే వాళ్లే క్యాలెండర్స్ కనుక్కునేవి వాళ్ళే స్టార్స్ క్యాలిక్యులేషన్స్ అన్ని కనుక్కునే వాళ్ళే కాబట్టి ఇది వాళ్ళని సూచిస్తుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం సరే మనకు అది అర్థమైంది కానీ ఈరోజు మొత్తం మనము డీటెయిల్ గా పుయతైరాకు సంబంధించిన విషయాలను మనం ధ్యానిస్తున్నాం ఇంట్రెస్టింగ్ ఏంటంటే సుయతయిరాకి వచ్చేటప్పటికీ పుయతైరా అంటే త్యాగము లేక సాక్రిఫైస్ అని మనం ధ్యానిస్తున్నాం తర్వాత ఈ పుయతయిరా కూడా ఒక పెద్ద భవనం ఒక దేవతకి వాళ్ళొక భవనాన్ని కట్టిండి అక్కడ పెద్ద క్యాసిల్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో క్యాసిల్ ఆఫ్ ప్యా అంటారు తుయతరా అంటే ఒక దేవతకి వాళ్ళొక పెద్ద మందిరాన్ని అక్కడ కట్టిండు ఆ తుయతయర అనే ప్రాంతంలో అటువంటి ప్రాంతంలో వాళ్ళు ఏం చేశారంటే ఈ సంఘాన్ని స్థాపించారు తుయతయర్ అనే సంఘం ఇది ఏ రీతిగా ఉంది అన్నప్పుడు మనం చూస్తున్నాం అక్కడ మొదలు అర్పించేవాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఆ సంఘానికి సంబంధించిన విషయాలన్నీ మనం రెండవ అధ్యాయము సత్యంగా వ్యవసించిన అని చెప్తా ఉంటాం సార్ ప్రియ పేరలో ఉన్న సంగతి దూతకు ఇలాగే వ్రాయుము అగ్ని జ్వరాల వంటి కనుడును అపరించీను పోలిన పాదములను గెల దేవుని కుమారుడు చెట్టి సంగతి లేదా కాబట్టి చెక్తి సంఘంతో మాట్లాడుతున్నది మన ప్రవ్వే దేవుని కుమారుడు అని చెప్తున్నాడు సంగ దూతకు ఇలాగే వ్రాయుము అని ఎవరు చెప్తున్నారు దేవుని కుమారుడు అంటే మన ప్రవ్వే చెప్తే దీని ఏమో చెప్పిన చూడండి మీ క్రియలను మీ ప్రేమను మీ విశ్వాసము మీ పరిచర్యను మీ సహనము నేను ఎరుగుదను అంటే ఫైవ్ పాయింట్స్ అక్కడ మీ క్రియలు మీ ప్రేమ మీ విశ్వాసము మీ పరిచర్య మీ సహనము నేను ఎరుగుదను అంటే ఒక పవర్ఫుల్ దేవత ఆ స్థానంలో కూడా స్థలంలో కూడా ఈ సంఘర్తుడు బహుగా పరిచర్య తీస్తారు అనే విషయాన్ని జ్ఞాపం చేస్తారు కానీ ఏం జరిగిందనేది ఇక్కడ చెప్తున్నాం పద్దెనిమిదవ మీ మొదటి క్రియలు కన్నా నీ కరపటి క్రియలు మరీ ఎక్కువైనా కానీ నేను ఎరుగుదను చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మీ మొదటి క్రియల కన్నా నీ కరపటి క్రియలు మరీ ఎక్కువైనా ఎరుగుదను అంటే ఈ సన్నను చాలా సాక్రిఫైస్ చేస్తూ జీవిస్తున్నాడు డిఫరెంట్ పేరుకు తగినట్లు త్యాసిర అంటే సుయతర అంటే త్యాగపూరితమైన జీవితం లేక త్యాగపూరితమైన సమర్పణ అని అర్థం ఇంట్లో ఒక రీచ్ ఆఫరింగ్ అని ఉంది ఒక చేయండి నీ మొదటి క్రియల కన్నా నీ కడపతి క్రియలు మరీ ఎక్కువైన నేను అడుగుతాను క్రియ అన్నప్పుడు మనం అర్థం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎటువంటి క్రియలు నేను చేస్తున్నారని అంటే ఎక్కువ ప్రోగ్రామ్డ్ సేవ జీవితం అనేది ఎప్పుడు ప్రోగ్రామ్స్ పెట్టుకుంటారు ఎక్కువ మీటింగ్స్ పెట్టుకోవడము అది అన్నట్టు క్రియ అన్నప్పుడు క్రియ అంటే శారీరకంగా చేసే పనులు అన్నట్టు అది మీ ప్రేమ మీ విశ్వాసం నీ పరిచర్య పరిచర్య అంటేనేమో రక్షణ వార్త సంఘాన్ని పోషించే విధానం అన్నట్టు మీ క్రియలు అంటే అన్ని రకరకాల ప్రోగ్రామ్స్ చేసుకోవడం అన్నట్టు తర్వాత సహనము త్యాగమూలిగైన జీవితం ఉంది బాగా సహనానికి అలవాటుపడ్డ సంఘం అయినను ఇరవై వచ్చిన దృష్టికి ఏ మాట్లాడాలి అయినను మీ మీద తప్పు ఒకటి నేను మోకవలసినది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చక్క తప్పు ఉంది అంటే సంఘము నిష్కలవంతంగా సంపూర్ణంగా తయారు అయినందులో ఒక తప్పు ఉంది అంటే మచ్చ కలిగిన వధు అన్నట్టు ఈ వధు ఈ మచ్చ ఉంది అని చెప్తున్నాడు ఈ కంగం ప్రోగ్రామ్ లైఫ్ ఎక్స్పాండెడ్ లైఫ్ మంచి ప్రేమ చూపిస్తారు కలిగినది మంచి పరిచర్గా ఉంది కారణం ఉంది కానీ ఒక తప్పుదండి వీళ్ళలో ఏంటప్పు అంటే తాను ప్రవక్తి నని చెప్పుకొని చిన్న అది స్త్రీని నీవు ఉండనిచ్చున్నావు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చేయండి ఈ చర్చిలో అంతా మెకానికల్ గా జరిగిపోతున్నాయి అన్ని మెకానికల్ గా జరిగిపోతున్నాయి సాంటర్డేస్ మండేస్ ట్యూస్డేస్ ప్రోగ్రామ్స్ కాన్వెన్షన్స్ ఫెస్టివల్స్ అన్ని జరిగిపోతున్నాయి మెకానికల్ గా అయితే ఈ మెకానికల్ లైఫ్ లో వాళ్ళు ఏం చేస్తారంటే అంత దేవుడితో ఏం చేస్తుంది దేవుడు సమృద్ధిగా ఆశ్రయించడుగా వెళ్ళిపోతారు కానీ వాళ్ళు చేస్తున్న ఒక మేజర్ ఇష్యూ ఏంటంటే మనం ఇంకా అర్థం చేసుకోవాలి ముద్ద అంతా మంచిగా ఉన్నా నువ్వు అన్ని క్రియలు ఉన్నాయి నీకు ప్రేమ ఉంది విశ్వాసం ఉంది పరిచర్నే ఉంది సహనం ఉంది అయినా గానీ నీ దగ్గర పులుపు కొంచెం పులుపు ఆ కొంచెం పులుపు ఉన్న మంచి ముద్దని కూడా పులిచిపోయినట్టు చేస్తావు అన్న విషయాన్ని మనం వాళ్ళతో చేసుకుంటాం కాబట్టి అవన్నీ ఒకటే లైన్లో తెచ్చి పడతాంపై ఈ వాక్యాలు చూడండి ఏననగా తాను ప్రవక్తి నని చెప్పుకొని చిన్న యజదేను అనే నీవు ఉండని మనం ఇది అర్థం చేసుకోవాలి ఏంటంటే అసలు ఎగర్బేలు ఎక్కడి నుంచి వచ్చింది పోలికెస్టిమేట్లో ఉంది ఎగరేలు అహాబు భార్య గారు ఎక్కడ కానీ అహాబు భార్య అంటే పాత కాలంలో ఉన్న ఆ స్త్రీ స్వత నిబంధన వచ్చింది అది మనకు ఎక్కడో చూపించింది దేవుడు వాటన్నిటి తిరిగి రచిస్తాను కానీ ఎగరవేలు శరీరంగా పుట్టి చనిపోయి సమర్థి చేయబడిందని కోటం నుంచి కింద చనిపోయినా చనిపోయినప్పుడే రక్తం కుక్కలు నాకినాయనే విషయం మనం చూస్తాం ఐ మీన్ బోయ్ వాళ్ళు పాతి పెట్టడం మనం చూస్తా ఇవన్నీ మనం చూస్తాం ఇవన్నీ అక్కడ కానీ ఇక్కడ ఆ స్త్రీ మళ్ళీ వచ్చింది ఇవే మనము వెతుక్కోవాలా సేవ జీవితంలో వాక్య స్పిరిట్ అన్నీ తిరిగి తిరిగి వస్తుంది మన టైం అయితే యజు స్త్రీని వాళ్ళు ఉండనిస్తున్నారు ఇప్పుడు ఏం జరిగింది ఆ స్త్రీని రావడం ఆ స్త్రీ ఈ చర్చి సిస్టమ్ లో రావడం అంటే ఏంటంటే ఈ స్త్రీ యొక్క ఆత్మ యజ్లి యొక్క ఆత్మ ఈ చర్చ్కి వచ్చింది యాతిర అనే క్రియతైరానికి ఎగవేలు ఆత్మ గురించి చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అయింది పర్సనాలిటీ ఈ యజవేల ఆత్మ ఎంత ఇంట్రెస్టింగ్ అంటే ఆయన ఆ దేశపు రాజ కుమార్తె ఆయన ూరు తీదోను ఆ ప్రాంతీయుల రాజు కుమార్తె అయితే ఆ తీదోనీల దేవతల విగ్రహాలని ఆరాధనలంతా ఇష్టానికి పరిచయం చేసింది దీన్ని ఆహాబు అన్ని పేరు చేసుకోవడం వలన ఆ ఆరాధన బయలు దేవతలని ఆరాధించడము బయలు దేవతకి మందిరాలు కట్టడము వాటికి ఇనాగరేషన్ చేయడము దీని ద్వారా స్టార్ట్ అయింది అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆహాబు కుమార్తె పేరు అతలి అంటుంది ఆ కుమార్తెని ఆ దక్షిణ దిప్పుల రాజున్న యూద రాజు అయిన యోషపాత కుమారుడికి ఇచ్చిటోళ్ళు చేస్తుంది చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఆహవన స్త్రీ అట్లా ఏం జరుగుతుందంటే ఉత్తర దిప్పును మొత్తము బయలుదేవత ఆరాధన ఆరంభించి దక్షిణ దిప్పులకు తన కుమార్తె అనే అతల్య ద్వారా ఆ దక్షిణ ప్రాంతానికి బయలుదేవత ఆరాధనని స్ప్రెడ్ చేసింది నిర్ణయాలు ఏంటంటే ముద్ద ఎంత మంచిగా ఉన్నా ఒక్క కొంచెం పులుపు చాలనట్టే ఆ పులుపు ద్వారా మొట్టము ముద్ద అంటే పులిసిపోతుంది అనేది పౌరు భక్తులు రాసిన పత్రికల్లో ఈ స్త్రీని వీళ్ళు టార్గెట్ చేసిండ్రు అంటే ఏంటంటే ఎగుడలనే మనిషిని కాదు అక్కడ తన ఆత్మ అక్కడ విమరించడం అన్న విషయాన్ని వ్యాఖ్యిస్తుండే ఈ స్త్రీ ఏం చేస్తుందంటే చూడండి ఆయన ఆయన స్పిరిట్ ఎట్లా తయారు చారత్వం చేయుటతు జాగత్వము చేయటను విగ్రహములకు కల్పించిన వాటిని తినడమును అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం ఇక్కడ ఏదో తెలుగులో మిస్ అయిపోయింది వాక్యం ఇంగ్లీష్ నేను చూస్తాను లేని ఇంగ్లీష్ అంటే విగ్రహాలను దాని తర్వాత కాన్స్టిట్యూషన్ అంటే ఓరికలు చెప్పాలంటే వ్యభిచారం అన్నట్టు ఓరికలు చెప్పాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్ బోర్డ్ అని ేషన్ అని ఇంగ్లీష్ లో ఇక్కడ తెలుగులో విగ్రహ్ జారేటకుని విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినేట తెలుగులో అదే విగ్రహములకు బలి తీసిన వాటిని తినడము జారన్నప్పుడు దాన్ని ఎట్లా అర్థం చూసుకుంటాం ఈ చర్చ్ లో జారే అంటున్నాడు దాన్ని ఎట్లా అర్థం చూసుకుంటాను ఇంగ్లీష్న్నాను బికాస్ దో సఫర్ దున్ జెల్ విచ్ల్ ఎట్ హార్ ప్రాఫిటెస్ టు టీచ్ అండ్ టు సెడ్యూస్ అది ఇంగ్లీష్ లో చాలా డిఫరెంట్గా ఉంది టు టీచ్ అండ్ టు సెడ్యూస్ మై టర్వెంట్ షెడ్యూస్ అంటే శోధించడం మోసగించడం అనేది ఎట్లా మోసగించిందంటే దేవుని సేవకులని వ్యభిచరంకి మోసంతో నడిపించిందంట ఇది ఇంగ్లీష్ నచ్చింది తెలుగులో రెండు కాశ్చర్యలు ఉన్నాయి మనపర్ చేస్తున్నాను తెలుగులో కూడా అట్లా ఈ స్త్రీలు నడుస్తున్నావు చేయటకును విగ్రహంలో కర్కించబడిన కిరటకును మారుమంతి పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితుంది గాని అది తన జాగత్ను విడిచిపెట్టి మారుమనిస పొందనల్లదు సరే ఈ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇంగ్లీష్ లో డిఫరెంట్గా ఉంది అందుకు తెలుగులో రీతి ఉంది అని రెండు కంపేర్ చేసిన తర్వాతనే మనకి ఇది క్లియర్గా అర్థమవుతుంది సో ఏం జరుగుతుందంటే ఈ ప్రాసెసెస్ ఏం చేస్తుందంటే ఈ ఈ స్త్రీ ఒక ప్రవక్తనే లాగా ఈ దేవుని సేవకులని టు టీచ్ అండ్ టు షెడ్యూస్ మై సర్వెంట్స్ టు కమిట్ పార్నికేషన్ అంటే షెడ్యూసింగ్ అంటే మోహంతో మోషించడం అన్నట్టు యాక్చువల్ గా పదం మోహపు చూపు లెక్క అనే బోధ మోహంతో కూడిన బోధ అన్న విషయాన్ని అక్కడ వ్యాపించండి చర్చి సిస్టమ్ లో ఇది ఉందంటున్నాడు మనం ఎప్పుడు బోధిస్తుంటే మనం వ్యతిరేకించింది ఎందుకంటే ప్రతి ఒక్కరిని దేవుడు ఏర్పరచుకునే కదా నేను ఒకసారి తెలుగు దృష్టిచ్చిన మన ప్రభు కాలంలో పురుషులకి కేవలము పురుషులే బాక్తలు ఇచ్చేవాళ్ళు స్త్రీలకి స్త్రీలే బాక్నిచ్చేవాళ్ళు మగ్గలేని మరియా ఆ కాలంలో స్త్రీలకి భర్తం ఇచ్చేది ఆయన కూడా ఒక శిష్యురాలే కదా విశ్వరికి ఎంతమంది శిష్యులు అంటే ఒక దశలో 13 మంది పిస్కరిలో తీసిన తర్వాత పన్నెండు మంది ఆ పన్నెండు మంది ఎవరంటే మగ్గల మేర కంటిన్యూగా శిష్యురాలే ఆయన ఆయన లైఫ్ అంతా డెడికేట్ చేసుకుని ఫ్రెండ్లు చేసుకోకుండా వాళ్ళతో చేసింది పదమూడు మంది పురుషుల మధ్యలో ఆయన సేవ ఎంత డెడికేటెడ్ లేడీ అనేది నేను ధ్యానించినప్పుడు నాకు అది రివీల్ అవుతా ఉంటుంది దీన్ని చాలా త్యాగం తీసుకుని తెలియజేస్తుంది ప్రభు ఫస్ట్ టైం అయితే కనపరుచుకున్నాడు అండ్ తిరిగి లేచినాక కానీ ఇక్కడ మనం చూస్తున్నాం అండ్ ఐ గేమ్ హర్ ఆయన ఏం చేసిందంటే ఈ ఎస్ఎబల్ అనే స్త్రీ అంటే ఆయన ఒక ఆత్మ మనం అర్థం తీసుకోవాల్సింది ఏంటంటే ఆ స్త్రీ యొక్క ఆత్మ అది ఎవరైనా పట్టచ్చు కదా ఎవరైనా నడిపించవచ్చు ఏ బోధకుల ద్వారానైనా రావచ్చు ఏ బోధకురాలు ద్వారానైనా రావచ్చు ఆ స్పిరిట్ రెండు టైమ్స్ లో అట్లా ఉంటుంది కాబట్టి నేను ఏం చేసిందంటే ఒక ప్రవర్తనే ఆ సంఘంలో ఉంది జాతిర సంఘంలో తుండి ఏం చేస్తుందట ఎటువంటి బోధిస్త బోధిస్తుందట టు మై సర్వెట్స్ టు కమిట్ ఫార్కులని వ్యభిచారంగా నడిపించే ఆత్మ ఇది ప్రియ ఉంది ఇది ఎన్ని టైమ్స్ లో కూడా ఉంది మా టైంలో ఉంది స్పిరిట్ ఎంతమంది పాస్టర్స్ మన సర్కిల్ మనకు తెలిసిన వాళ్ళే ఎంతమంది సేవకులు సర్వెంట్స్ ఈ ఆత్మకి పానిసలు అయిపోయారు బలి అయిపోయి వాళ్ళ సేవ మొత్తం చిన్న భిన్నమైపోయింది ఇంట్రెస్టింగ్ ఏంటంటే పాస్టర్సే కాదు పాత్ర కూడా పట్టింది స్పిరిక్ నాకు రెండు రీజన్ పాస్టర్ అన్ఫార్చునేట్లీ నేను వాళ్ళ దగ్గర మీకు నేను పేర్లు చెప్పాను ఊళ్ళు చెప్పాను కాబట్టి ఒక పాస్తర చాలా పేదరు పేద పేదరాలు ఏంటి ఒక పా ఒక పాత్ర పెళ్లి మన మన సర్పిల్లని అయితే పెద్ద సంఘం స్టార్ట్ చేసింద్రు చాలా బాగా నడిచింది పాపం వాళ్ళ పిల్లలు లేరు అయితే కొంతకాలానికి వాళ్ళు ఒక బాబుని అడాప్ట్ చేసుకొని జీవిస్తారు ఈ స్త్రీ అనేది కొంతకాలానికి ఒక చర్చ్ మెంబర్ తో వెళ్తాయి అంత పవర్ఫుల్ చర్చ్ అనౌన్సింగ్ చర్చ్ నేను చూసిన హోలీ స్పిరిట్ గిఫ్ట్స్ ఆపరేటింగ్ ఉండే అక్కడ అయినా కానీ అడిగేది తర్వాత నేను మన బ్రదర్స్ తో పాటు కలిసి ఒకసారి జట్కేసర్ ఆ ప్రాంతానికి వస్తుంటే అక్కడ ఒక చర్చ్ బ్రదర్ ఒక బ్రదర్ మనంలో ఉన్న ఒక బ్రదర్ అక్కడ చెప్పి తీసుకెళ్ళింది మామైని హోమ్ అక్కడ ప్రార్థన చేసినప్పుడు నాకు నిజంగా ఏడుపు ఆ బ్రదర్ కి ముగ్గురు పిల్లలు ఒక పాప స్పెషల్ చైల్డ్ ఇంకో ఇద్దరు బాబులు గారు ఆ స్పెషల్ ఆ స్పెషల్ చైల్డ్ అంటే మనకు తెలిసి కదా మెంటలీ అబ్నార్మల్ చైల్డ్ అంటే పాప అబ్నార్మల్ చైల్డ్ అంటే తల్లి పాప సేవకురాలు అబ్నార్మల్ చైల్డ్ ని విడిచిపెట్టి తదితర ఇతర ఇద్దరు పిల్లల్ని విడిచిపెట్టి ఇంకా ఎవరికైనా వెళ్ళిపోయింది చర్చ మొత్తం పై నుంచి కింది వరకు అయిపోయింది ఇంకా బ్రదర్ ఈ ముగ్గురు పిల్లల్ని ఎట్లా పోషించాలా సేవ చేయలేడు ఎట్లా ఆటో డ్రైవింగ్ చేసుకుంటా ఆ పిల్లల్ని పోషించింది సో ఈ తిరుగుతు ఒక రెండు ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను ఇంకా చాలా ఉన్నాయి నాకు తెలిసిన దానికి ఎగ్జాంపుల్స్ ఒక ప్రాక్టీస్ చర్చలో జరిగింది మెయిన్ ల్యాండ్ చర్చ మళ్ళీ నేను మాట్లాడుతుంది బ్రదరీన్ కాదు ప్రాక్టీస్ చర్చలో జరిగింది మంచి సింగర్ వాళ్ళ భార్య చాలా పాపులర్ సింగర్ ఆయన పాటలు అంటే నాకు ఎంతో ఇష్టమో ఎంతో ఆకత నేను వింటేనే పాటలు ఎక్కడ దొరుకుతాయని కానీ పాటలు ఎక్కువ దొరకవు ఎక్కడ వింటనట్లే కూడా ఆ స్త్రీ భర్త ఇక మీరు అనిపిస్తున్నా సో నేను అనేది ఏంటంటే మనం ఎప్పుడు బయాస్ కాదు జెండర్ బయాస్ కాదు మనకి ప్రభు చూపిస్తుంటుంది స్పిరిట్స్ ఆ చెతబీల ఆత్మ స్త్రీని కానీ పుట్టచ్చు పురుషుని కానీ పుట్టచ్చు పట్టచ్చు ఎవన పట్టచ్చు నిన్నున కూడా పట్టచ్చు వాళ్ళని పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలంటే అందుకే ఈ వాక్యం మనకు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనం టాలరేట్ చేయొద్దు అందుకే ప్రభు మనకి తెసో అధ్యాయంలో ఏం చెప్పిందంటే మోషన్ మీకు చెప్పిన వాక్యం మీకు జ్ఞాపకం ఉంది కదా వ్యభిచ్చరింపకూడి అన్నాడు కదా నరహత్య చేయకూడదు అన్నాడు కదా అని నేను చెప్తున్నా ఆయా వ్యాపారిటీ అంటున్నాడు వేసుకు ఏం చెప్తున్నా మోస మీకు చెప్పిన వ్యభిచరించని కానీ నేను చెప్తున్నా ఒక స్త్రీని మోహకు చెప్పు చూసినవాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచరించినవాడు కాబట్టి వ్యభిచారం అనేది హృదయంలో జరుగుతుంది శరీరంలో జరిగేది కాదు పాతవి ఘటించినవి ఈ రోజు ఎన్ని టైమ్స్ లో చర్చ్ సిస్టంలో వ్యభిచారం స్పిరిచువల్ లెవెల్ గా నడుస్తా ఉంది మనం చాలా తీరుతీయ సేవ జీవితం పోయిన సందే కూడా ఈ విషయం చెప్తాను నెక్స్ట్ లెవెల్ మినిస్ట్రీకి మనల్ని దేవ తీసుకొని పోతున్నాడు ఈ టైప్ ఆఫ్ మినిస్ట్రీ విశేషమైన సేవ జీవితం చూపించింది ఈ టైప్ ఆఫ్ మినిస్ట్రీలో విపరీతమైన వేత జరగబోతున్నాయి ఈ లాక్ డౌన్ లో మనల్ని అందుకే ట్రైన్ చేసింది దేవుడు ప్రార్థన జీవితంలో వాక్యపరంగా ఈ విశేషమైన సేవ దీని కొరితం నువ్వు వాళ్ళ జీవితాలు సక్రిఫైస్ చేసుకుంటారో నాకు తెలియదు నేనైతే ఆల్రెడీ డిసైడెడ్ అన్నట్టు ఎందుకంటే ఇటువంటి రేరెస్ట్ మూమెంట్స్ అన్నట్టు మన లైఫ్ లో అటువంటి సేవ నువ్వు అందుకే నేను కొన్ని సందేహ హెచ్చరించే ఎటువంటి వాడు ఎవరైనా కాదు ఇది ఏజ్ కి సంబంధించి కాదు సంబంధించింది కానీ కాదు ఇది మీ ఆత్మకు సంబంధించింది వృద్ధాప్యంలో ఉన్నవాడు ఎందుకు పాపం యోగం అంటాడు నేను కన్యకును ఏ రీతిగా చూడగలను అంటాడు చాలా పవర్ఫుల్ వాకింగ్ అది నేను ఏ రీతిన పర్లోకమునకును దేవుడికి వ్యతిరేకంగా ఈ పాపం చేయగలంటాడు ఆ స్త్రీ దేవకృష్ణకుడు సదీపాల ఇంట్లో పర్లోకమునకు దేవుడికి వ్యతిరేకంగా ఇటువంటి పాపం ఎట్లా చేయగలన నేను అంటాడు అంటే నీ ప్రాణంతో నీ ఆత్మతోని నువ్వే మాట్లాడుకోవాలా అటువంటి స్థితి వచ్చినప్పుడు పాపం నికోవాలా అది చూస్తే నీకు వామిటింగ్ రావాలా అటువంటి స్థితికి నువ్వు ఎదగాలన్నట్టు ఈ స్త్రీ చాలా డేంజరస్ స్త్రీ ఈ స్త్రీ ఆత్మ ఈ మొత్తం డిస్టార్డ్ చేసి అది కాకుండా సౌత్ కూడా తన కుమార్తెను పంపించి మొత్తం డిస్టార్డ్ చేసి అంత అపవిత్రలో నడిపించింది విగ్రహాలతో నడిపించింది వ్యభిచారంతో నడిపించింది మొత్తం నింపేసింది భయంకరమైన ఆత్మ దాన్ని మళ్ళా దేవుడు రిలీజ్ చేసిండే మన టైంలో ఆయన ఆగే లేకుండా ఏ ఆత్మలు మనల్ని ముట్టలేదు మన దగ్గరికి రాలేదు చర్చ్ మొత్తం తారుమారు నేను ఒక శాంపుల్ ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తున్నా కేసర్ లో కూడా ఇక్కడ జరిగింది ఒకటి ఇంకా చాలా జరుగుతున్నాయి ఆంధ్రకైతే చెప్పాను అండ్ ఎందుకు ఇవన్నీ ఇంటర్నేషనల్లీ గ్లోబల్లీ గ్రేట్ స్పీకర్స్ అయితే గ్రేట్ స్పీకర్స్ వాళ్ళ పబ్లిక్ మీటింగ్స్ లో లక్షాది ప్రజలు అటెండ్ అయ్యి మినిస్ట్రీలో విశేషమైన అద్భుతాలు చేసిన అటువంటి సేవకులు తప్పులు బడిపించాలా డేంజరస్ స్పిరిట్ ఎటువంటి ఉండాల పరవర్తించు ఆయన తెలువ ఎంత చేరాలన్న కాలం ఆయన తెలువదారు లేకపోతే ఈ మెటీరియల్స్ అన్ని మనల్ని ఇంకా ఎక్కువ మట్టిగా మారుస్తూ ఉంటుంది నిన్న విధంగా నేర్చుకున్నాను ఎంతగా మెటీరియల్ సంపాదించుకుంటావో నీ శరీరం కూడా అంత మట్టిగా సరితా ఉంటుంది దాని ఉంది దేవుని యొక్క ఆత్మ అంత పవర్ఫుల్ సృష్టి సృష్టి సృష్టించిన ఆ ఆత్మ నీ హృదయంలో ఉంటే నువ్వు ఫుల్ మెటీరిస్టిక్ బెనిఫిట్ తో ఆ పవర్ ని కటిపు ఎప్పుడైతే ఆ మెటీరియల్స్ మన నుంచి ఆ మట్టి అంతా వెళ్ళిపోతుందో ఆయన పవర్ మన నుంచి బయటకు వస్తుంది అప్పుడు మనుషులు చూస్తారు నేను అప్పుడు నువ్వు నీ కేవలం మనుషులు అనేక మంది రక్షణలోనే వస్తా నువ్వు వాక్యం చేస్తావంటే ఎట్టి పరిస్థితులు ఆ రోజు ఆల్టర్ కాల్ లో మనుషులు వాళ్ళ జీవితాన్ని సమర్పించుకోవాల్సిందే ప్రభు నువ్వు అటువంటి కలిగిన వాళ్ళమైంది తగినదైన వాళ్ళు వాక్యం ప్రకటిస్తే మటుకు మెరకులు ఇచ్చే ఫోటో బాల రెక్టరీస్ అనేది इंपॉर्टेंट కాబట్టి కొడైన వార్నింగ్ ఇస్తుంది ఏమని వార్నింగ్ ఇస్తుందంటే ఇంత భయంకరమైన పాపం ఉంది నువ్వు ఎనీ రోటిన్ లై మెకానికల్ గా వెళ్పోతే నీ క్రియలు ప్రేమ ఉంది నీకు మంచిదే కానీ ఎటువంటి జీవతమంది నీ జీవనంలో ఒక స్పిరిట్ ని ని సంతడంలో వెళ్తది వేరే ఒక ఆత్మ ఇది ఏం చేస్తనట ఎబింగ్ మై సర్వెంట్స్ టు కమిట్ ఫర్నికేషన్ అంటే నా దేవకిలని వ్యభిచారం తట్టు నడిపిస్తుంది ఇంత భయంకరమైన ఆత్మ ఇది ఇది మన మధ్యలో ఉంది రోజు దాని తర్వాత అండ్ ఈ థింగ్ సాక్రిఫైస్ అంటే ఐడల్ ఇది నేను ఎన్నిసార్లు నాకు తగులు పట్టు తర్వాత ఎప్పుడన్నా నేను ఎవరన్నా ఏదైనా స్వీట్ ఆ రోజు నాకు ఖచ్చితంగా ఈవినింగ్ ఏ సూర్యొస్తారు అప్పటి వరకు నాకు అర్థం ఈ స్వీట్ వాళ్ళు విజయాలకు పెట్టినరోజు నేను అందుకే ఇత ఎవరు స్వీట్స్ ఇచ్చినా వాటిని నేను తెల్లండి ఎందుకంటే ఎన్నిసార్లు నాకు కేర్ జరిగింది ఎవరన్నా స్వీట్ తీసుకొచ్చి నాకు ఇచ్చింద్రంటే అది నేను తిన్నానంటే ప్రేమ్ చేస్తాను చేసినాను ఏదో ఒక దురాత్మస్తే అంటే ఇది ఖచ్చితంగా వాటికి వాళ్ళ టెంపుల్స్ వాళ్ళ విగ్రహాల దగ్గర పెట్టి తీసుకొచ్చిన పెట్టండి వాడిని కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఈ స్క్రిచ్న్ వరల్డ్ లో మనం ఉన్నాం ఎన్నిసార్లు నేను దురాత్మలన్నీ కండే వాళ్ళతో కొట్లాండవాణి కాబట్టి అటువంటి ఎక్స్పీరియన్స్ వెళ్ళవాణి కాబట్టి నేను కొంచెం కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను మనం ఎక్కువ వీటిని టచ్ చేసి ఆ టెంప్ స్వీట్ షాప్ లో వాడు పూజ చేసే అది అమ్ముతాడు ఫస్ట్ ఓ డోర్ ఓపెన్ చేయాలనే పూజ చేస్తాడు అంటే నేను అన్ని నీకే సమర్పిస్తున్నాను అప్పుడు మనం ఏమవుతుంది అంటే వీటిని తినడం ఈ స్ప్రిప్స్ మనం డోర్స్ ఓపెన్ చేస్తున్నాం నువ్వు తెలుగు చేసినా తెలియదు చేసినా డోర్ ఓపెన్ చేసుకుంటే కలుపు పడుతుంది కలుపు బయట ప్రతి ఒక్కరి ఆహ్వాని చేస్తూ ఉంటాం మనం ఈ చర్చ్ అట్లా తయారైందన్న విషయాన్ని జ్ఞాపం చేసింది ఇక్కడ తర్వాత ఏమంటుంది ఎరువై ఒక్కటే అండ్ ఐ గేమ్ హర్ స్పేస్టు రిపెంట్ ఆఫ్ హర్ పార్నికేషన్ అండ్ షీ రిపెంటెడ్ నాట్ అంటే ఈ చర్చ్ సిస్టమ్ మారు మనకు పొందలేదు ప్రతి పురతైన గజేళతో పోల్చబడిన రంగం ఇది ఆ చాలా పవర్ఫుల్ స్పిరిట్ మొత్తం రెండు దేశాలనే సర్వనాశనం చేసింది గతంలో ఇచ్చాల్ దేశాన్ని యూడా దేశాన్ని దక్షిణ ప్రాంతంలో రెండు దేశాలను సర్వనాష్టం చేసిన ఈ స్పిరిట్ సంపూర్ణంగా నష్టం చేసింది మన అత్యకంటే కష్టపడికి బెస్టా అయిపోయినాయి ఆ దేశాలు దీనికి ఎన్నటిలో నీళ్ళకి రాణ మన తండ్రి కిసల్ తండ్రిల మధ్య దాని తర్వాత ఇకను నువ్వు వెన్నటినీ కాపు కాయకపోదు అని క్షపించింది ఆ దేశాన్ని ఏజ్ కూడా చాలా భయంకరమైన దేశం అది చాలా భయంకరమైన దేశం హోమోపెక్షిటీ హైయెస్ట్ రేట్ ఆ దేశంలో అపార్షన్ రేట్ ఆ అది పరిశుద్ధ దేశం ఎట్లయింది పరిశుద్ధ జనాంగం ఏది పరిశుద్ధ జనాంగం కాదు ఏది పరిశుద్ధ దేశం కాదు నేను అర్థం తర్వాత అండ్ ఐ గేవ్ హర్ స్పేస్ నేను దానికి ఎంతో సమయం ఇచ్చిన నేను దానికి సమయం ఇచ్చి తిని గానీ అది తన జాగత్వము విడిచిపెట్టి మారు మనసు ఆయన చెప్పేస్తుండే ఇట్ విల్ ఈ సంఘము మారుమనసు పొందదంట కాబట్టి ఇప్పుడు ఏమట్లు ఇంత భయంకరమైన స్థితిలో ఉంది తిరిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా విభజించి దాని క్రియల విషయమై మారుమనసు పొందితేనే గాని వారిని హు శ్రమల పాలు చేతును ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే చర్చి ఎందుకు శ్రమలపాలవుతుంది అంటే ఇది ఇది ఇది సూచన అన్నట్టు రెండు విషయాలు అక్కడ వ్యభిచారం మంది ఆత్మయందు హృదయం మందు వ్యభిచారం చేస్తున్నారు చర్యల కూడా చేస్తున్నారు కొంతమంది కొన్ని సందరాలను చూస్తూ ఉంటాం మనం టార్గరేట్ కూడా చేస్తూ ఉంటాం ఇద్దరు వీళ్ళతో జీవించమని టార్గరేట్ చేస్తూ ఉంటారు కొంతమంది అయితే పాస్ పడే నేను నేను ఎందుకు ఉండేది అని తీర్మించుకునే వాళ్ళు రాయలసీమ ప్రాంతాలను చూస్తూ ఉంటాను పోయి కాబట్టి కొన్ని సిటీస్ లోనే కొన్ని సిటీస్ లలోనే ప్రతి ఒక్కరికి ఇద్దరు అంత భయంకరంగా జీవితంలో అది ఒక లైఫ్ స్టైల్ అయిపోయింది వాళ్ళకి జీవన విధానాలు అయిపోయినాయి సమర్థించుకోవడం కానీ అది పొందని వాళ్ళది అంటున్నాడు అది మారుమంతి పొందనొలదు వాటిని కాబట్టి ఇది స్పిరిచువల్ పబ్లికేషన్ ఎవరికి చెప్పాలంటే అంతరంగం ముందు అంటే ఓ రీతిగా చెప్పాలంటే విగ్రహాలని పూజించడం కూడా విచారణ మరో రీతిగా నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్న పాత్రలు కారణాలు కాబట్టి మనుషులని చదువు కంటే కూడా విగ్రహ అది కూడా జాగ్రత్త అంటే అటాచ్మెంట్స్ అన్నట్టు ఈ లోకంలో ప్రతి టూ మచ్ అటాచ్మెంట్స్ పెట్టుకోవడం వలన ఈ చర్చ్ అట్లా కానీ అది ఎట్లుంది క్రియలు ఉన్నాయి ప్రోగ్రామ్స్ ఉన్నాయి సండే వర్షిప్ మండే వర్షిప్ ఉంది ఉత్రీల కూటమిలు అన్ని కూటమిలు ఉన్నాయి అన్ని నడిచిపోతున్నాయి రొటీన్ లైఫ్ అనేది ప్రేమ కూడా ఉంది మంచిగానే ప్రేమ చెప్పిస్తారు ఒకరినొకరు ప్రేమించి విశ్వాసం కూడా ఉంది పరిచర్ కూడా చేస్తున్నారు మంచి ఓటీక స్థానాలు ఉన్నాయి కానీ మీ విచారం ఉంది సమానంలో దాన్ని భరిస్తారు మీరు దాని తర్వాత విగ్రహాలు కల్పించేవి వాళ్ళు అక్కడ ఆ చర్చ్ కాబట్టి నేను దాన్ని బహుశ్రమల పాలు చేసిన దాన్నే ఆ చర్చనే దాని మెంబర్స్ ని కూడా దాని సర్వెంట్స్ కూడా సేవకులు కూడా శ్రమలో పాలవుతారు దాని తర్వాత దాని పిల్లలను నిశ్చయంగా ఆయన దేవుడు చంపేదేవుడా ఆయన దర్శింపజేసే దేవుడు కదా కానీ ఎందుకు తెస్తారు చెప్పండి వాళ్ళ శరీరాలు దచ్చిపోతాయి వాళ్ళ శరీరాలు చచ్చిపోయితాయి కానీ వారి ఆత్మలని దేవుడు కాపాడతాడు కొర పిల్ల పత్రికలు ఇటువంటి శారీరకమైన జీవితాన్ని జీవించే వాళ్ళ శరాలని దేవుడు నాశనం చేస్తాడు వారి ఆత్మలను కాపాడతాడు ఎందుకంటే వారు రక్షణ పొందారు కాబట్టి రక్షణ పొంది శరీరానికి వాళ్ళు బాణికలు అయిపోయి కాబట్టి ఏది అటాచ్మెంట్ ఉందో దాన్ని డిటాక్ట్ చేస్తాడు దేవుడు దేవుడి విధానం కాబట్టి ఆ శరీరాన్ని నాశనం చేస్తాడు దేవుడు వారి ఆత్మలని శాశ్వతంగా కాపాడుకుంటాడు కానీ ఏం లాభం ఈ ఆత్మలు పరలోకంలో తన తనిధిలో ఉంటాయి కానీ ఎక్కడ ఉంటాయి దేవుడిని వెలుగు వెలుగునందుకు తండ్రిస్తుంటారు కానీ దేవుడికి తని చేసేటండి దీనికి సంబంధించి నేను మరికొన్ని డీటెయిల్ గా చూపిస్తాను చూడండి దాని తర్వాత అందువలన అంతరీంద్రియాలను హృదయంలో పరిశీలి పరీక్షించు వాడు దేవుడు ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అంతరింద్రియంలో అంటే చెప్పండి ఇంద్రియంలో ఇంద్రియం అంటే ఎమోషన్స్ కదా ఎవరైనా చెప్పచ్చు సెల్ఫ్ సెల్ఫ్ సంబంధించింది దాని తర్వాత మీ హృదయమైన పరిశీలిని పరీక్షించు నేనే కానీ సంఘంలో తెలుసుకోను మరియు మీలో ప్రతి వాణికి వాణి వాణి ప్రియలు చెప్పిన ప్రతిఫలం ఇచ్చేదేనా అయితే ఇది ఇంట్రెస్టింగ్ ఏంటంటే ట్వంటీ ఫోర్త్ వస్ట్ లో ఒక చిన్న గుంపు గురించి మాట్లాడుతున్నాడు ఈ చర్చ్ లో మీకు ఎన్నికల రోజు పాటు చూపిస్తున్న ప్రతి చర్చిలో ఒక చిన్న గ్రూప్ ఉంటుంది అది ఖచ్చితంగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అయితే కడమ వారైన మీతో అంటే కడమ అంటే శేషము మిగిలిన గుంపు కడమ వారిని మీతో అనగా ఈ బోధను అంగీకరించకండి రిజెక్ట్ చేయాల్సిందే వాటిని వివేచించాలా రిజెక్ట్ చేయాలా ఒక చిన్న గుంపు ఎప్పుడు రిజెక్ట్ చేస్తూ మనం ఆ గుంపులో ఉండం మనం దీన్ని ఎట్టి పర్సెక్ట్ గా టార్గేట్ ఎట్టి పర్సెట్గా యాక్సెప్ట్ చేయము ఆయన క్షమించే దేవుడు నువ్వు తప్పు చేసి పాపం చేసి ఈ క్షమాపణ కోరితే తపక క్షమిస్తాడు పాపకు పరిణామము మటుకు అనుభవించక తప్పదు జీవితాంతం ఎన్నికలు పెట్టిన ఒక ఒక మంచి పాటలు పాడేవాడు ఫస్ట్ సింగ్ సింగర్ ఆయన ఆల్రెడీ మ్యారీడ్ ఫైలో ఒక హైయెస్ట్ లెవెల్కి ఎదిగింది హైదరాబాద్ లో థర్టీ ఇయర్స్ కితం థర్టీ లెవెల్ ఎక్కడ గ్లాస్టల్ పెట్టిస్తున్నా ఫస్ట్ సింగర్ అన్నట్టు ఆయన ఒక డివైడ్ సింగ్ ఒక ఇంకొక సిక్స్థాడు ఆయనతో పాటు పాడాడు వీళ్ళు నెక్స్ట్ డే ప్రేయర్ నెక్స్ట్ డే పాటలు ఈ రోజు నైట్ లో ప్రాక్టీస్ చేసుకుంటారు అట్లా ప్రాక్టీస్ లో తప్పు పని చేసుకున్నారు ఇద్దరు మ్యారీడ్ మ్యాన్ ఒక అన్మ్యారీడ్ గర్ల్ గా దాని తర్వాత బలవంతంగా పెళ్లి చేశారు సెకండ్ మ్యారేజ్ అక్కడ పిల్లలు ఇక్కడ పిల్లలు భయంకరమైన జీవితం తప్ప తప్పండి బాగా ఏడ్చిండి నేను దేవుడు అతనికి ఆ యొక్క రిలీఫ్ ఇచ్చేది కానీ పరిణామం మనకు ఈ రోజు వరకు అనుభవిస్తున్నాడు పాప ఆయన ఆయన ఎంత పాప అయినా గొప్ప దేవుడు నమితే అయ్యే ఇటువంటి దేవుడు ఒక లేడి సృష్టిలో మన ప్రభు నీ లవ్ హిం పేమో చందుకని ఎటువంటి వాళ్ళని పరిణామం నువ్వే అనుభవించకపోతే ఈ లోకంలో But in the case of the two-year-old, the truth is that the truth is, the truth is that the truth is not the truth. Finally, I am saying that the truth is 24th. But until you, I say, and until the rest, in as many as have not this doctrine and have not known the చూడి అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది చిన్న విషయమే కానీ దే డో నాట్ నో ద డెప్త్ ఆఫ్ తిట్ అని అంటే సంతాన్ యొక్క క్రియలు వాళ్ళకి తెలియ ఎంత డెప్త్ ఉంటాడు వాళ్ళ కరడు అంటే నిన్న పోయిన దినం ఒక రెండు నేను చూపిస్తాను కరుడు కరుడునే పిలిచిన కరడు కరుడునే పిలుచునని మనం చూస్తాం ఆ యొక్క కీర్తన గ్రంథం చేసిన గండం నలభై ఐదుగా నలభై రెండు చూస్తున్న వాళ్ళు కరడు కరడును పిలిచినండి కాబట్టి డెప్త్ ఆఫ్ ప్యాటర్న్ గురించి వీళ్ళ చిన్న గుంపే వాళ్ళు బోన్ అని వాళ్ళే కానీ సైతాన్ యొక్క డెప్స్ వీళ్ళ గెలదంట స్పీ ఐ విల్ పుట్ అపాన్ యూ నన్ అదర్ బర్డెన్ సౌత్ మీడియా కమిషన్ మరికొన్ని డీటెయిల్ గా తర్వాత చూపిస్తాను నేను జాతిరా పాయింట్ ఏంటంటే ఈరోజు చూస్తున్న విధానంగా త్యాకి త్యాకి త్యాగబూరికమైన జీవితం జీవిస్తున్నారు కానీ ఎరవైలో ఆత్మ ఆ చర్చలో ఉంది దాని పిల్లల్లో నిశ్చితంగా నేను చెప్పగని అంటున్నాడు ప్రతి వీళ్ళు ప్రతి వాణికి వాణి అని తెలియ చెప్తున్న ప్రతిఫలం అంటే ఏది పాజిటివా నెగిటివా సంఫలమా అది సాతాన్ యొక్క గూడమైన సంగతులు వాళ్ళు తెలుసుకోలేకపోయినారు అన్న విషయాన్ని చెప్తుంది చిన్న గుంపు గురించి తెలుసుకోవాలి ఎందుకంటే అపవాది తంత్రాన్ని గుర్తించకపోతే వాని మీద ఇది స్పిరిచువల్ వరల్డ్ పౌలు మీకు చూడగలిగింది ఎకసీ రాష్ట్ర పత్రికలు చూపిస్తాడు ఎన్ని రకాల దురాత్మలు ఉన్నాయి ఎన్ని రకాల డీమన్స్ ఉన్నాయి అవి ఎక్కడ నివాసం చేసుకుంటాయి అన్ని చూపించింది అక్కడ కాబట్టి తర్వాత కవసం ధరించుకోమన్నాడు ఎందుకంటే కొన్నిని క్లెస్ట్లపై దొరుకుతాయి కొన్నిని హార్లపై దొరుకుతాయి కొన్ని బ్రెయిన్లపై దూరుస్తాయి కొన్ని కడలపై దూరుస్తాయి ఎక్కడ ఎవరికి అక్కడ దొరుకుతాయి నీ చెవులపై దూరుస్తాయి అక్కడ ఉంది అక్కడ వాక్యం అవి కాబట్టి మీ శరీరంలో ప్రతి అవయవాన్ని అవి ఒక నివాస స్థానంలాగా ఏర్పరచుకోవడం ఆశపడుతున్నాయి అందుకే సేనా అన్న దయ్యం పట్టిన వాళ్ళు ఎన్నున్నాయి కొన్ని వేల దయ్యాలు ఉన్నాయి ఒక్క మనుషులు ఈ స్పిరిచువల్ ఈ కూడమైన సంగతులు పాపం వీళ్ళు చిన్న గుంపు వాళ్ళు గుర్తించలేకపోయారు దేవలు బోధని ధృవీకరించినా గాని సైతాన్ని సంగతులను వారు గుర్తించలేకపోయారట ఇది పాయింట్ మనము ఈ యొక్క సింబల్స్ ని జ్ఞాసనం చేసుకొని ఈ మోహపు చూపు ఈ విచారము ఇటువంటి ఫార్మికేషన్ వికరాలకు అర్పించే వాటిని ఇవంటే ఆహారానికి సంబంధించిన విషయాలు కేర్ఫుల్ ఉండాలి మనం ఇష్ట తినేస్తుంటాం చెప్పినట్టే ఎప్పుడు రిపీటెడ్ గా క్రిస్టానిటీలో రబ్ తినేస్తూ ఉంటారు తినేసి మొత్తం చెడగొట్టుకుంటారు హెల్త్ ఈ దేహమే దేవుని ఆలయం పెట్టి దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలా ఫుడ్ కూడా ఆత్మీయ స్థితిలో కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలా ఫుడ్ విషయాన్ని కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలా ఏది ఫుడ్ ఏది నాట్ ఫుడ్ అనేది గెలవాలా ఏది ఫుడ్ కాదు ఏది ఫుడ్ అది పడేస్తా అది క్రిస్టన్స్ నేను చూసిన ఒక వెనుకైన విషయం అది కాబట్టి ఇదన్నిటి గ్రహించిన మనము త్యాగం ఇతరనేవనే జాతీయ కానీ మీ త్యాగము విఫలం అందుకే ఆ రోజు సవ్వా నీ నామం రావశించలేదా త్యాగపూరితమైన సేవ చేసిన వాడే కదా నీ నామం రఘున సత్తాపరచలేదా త్యాగపూరితంగా సేవ కదా నీ నామం రాలబట్టలేదా త్యాగపూరితమైన సేవ చేసిన కదా అని చివరికి ఏం జరిగింది మీరు ఎవరో నాకు ఎంతో సహనం కలిగింది ఎవరించిన దానికి అది మాందలేదు నొ పొంద నొల్లదు ఇష్టం లేదు నాకు అర్థగలుసు అనే టైప్ అన్నట్టు చర్చిస్తాను కాబట్టి త్యాఖిలకు సంబంధించిన విషయాలు మరికొన్ని నేను నెక్స్ట్ వీక్ షేర్ చేసుకుంటాను దేవుడి యొక్క వాక్య నివించినా వర్షధర ఒక తండ్రి గొప్ప దేవ నీకే మదనాలు ప్రతి సంఘము రాగభూరితంగానే ఉంది నాయన ఎన్నో ఎన్నో ప్రోగ్రామ్స్ ఎన్నో ఆర్గనైజ్ స్కీమ్స్ రకరకాల ప్లాన్స్ స్టార్ట్ అవుతుంది ఎంతో ప్రేమదిస్తుంది ఎంతో విశ్వాసం చూపిస్తుంది ఎంతో దానం చూపిస్తుంది దాని ప్రభావ ఎదురవే ఆత్మని తాళే చేయలేకపోయిన తర్వాత రెసిప్ చేయలేకపోయిన ప్రభావ దాన్ని తృంగీపరించుకోలేకపోయింది ఎన్ని టైమ్స్ బాటంగా గొప్ప గొప్ప దైవజన్ కూగిపోతున్న తర్వాత ఈ ఆత్మకి గొప్ప గొప్ప దయోజన్ కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్న ప్రభా కుటుంబాన్ని మీరు ఏర్పరచుకునే ఒక సంస్థ కానీ వాటిని చిన్నది నుంచి పడేస్తున్నాయి కేవలం ఆ రీతిగా మీ రాజ్యం ఇతర పునరాగం చేయకుండా అడ్డగించండి దుష్ట శక్తులు ప్రభావం నేను దాన్ని అటం వాడికి మాకు లేదు ప్రభావం మొదటి మూడు గుంపులు లేదు దాని ఆఫ్ అటెండెన్స్ మీరు తెలుసుకోమని చెప్పి వచ్చి వాటి ప్రభు మీరు సహాయపడండి ప్రభావం అపవాటి తంత్రాన్ని మేము మీరే మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నారు వాటిని గుర్తించి వాటి నుంచి మనుషుల్ని బయటికి తీసుకొని రావాలి అటువంటి సేవలు మనం నడిపించి తీసుకున్న వాళ్ళందరినీ ఆశ్రయించమని ఇష్టాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ఒక్కొక్కరుగా మనం ప్రార్థన చేస్తాము గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతులకు దేవ మహిమస్ కృపా మైనానికి గొప్ప దేవ నా దేవ నా ప్రభావం మాట్లాడిన ప్రభావాల ప్రభావంలో ఏ రీతిగా ప్రభావ విగ్రహాలకు కలిగించిన ప్రభావం ప్రోత్సహించడం ఆయన ప్రభావం చూపించినారు భయంకరమైన కాలంలో తమ ఉంటున్న ప్రభాపతి సంఘంలో ఆ రీతిగా ఉంది ఆ కాలంలో ఉండే ప్రభావ ఆ దురాత్మక ప్రభావి తిరిగి ప్రభా అయి వస్తనే ప్రభావ మనుషులకు ప్రభావం చూపించాలా ఓ ప్రభావితి ప్రభావ మీరేమో ఒక ధ్యానం అలాంటి బోధలో ప్రభావ మనుషుల ప్రభావం కనికరించి చూపించండి ఆ మోహ అనే ఆ దురాత్మ నుంచి ప్రభావ అది మా విద్యను పొందాలంటే సాయపడ ప్రాధిష్టమైన గాంధీ ప్రభు ఎంతో మంది ప్రభావ పథలమైపోయినారు ప్రభా ఓ ప్రభా సేవంతైపోయింది ప్రభా ఆయన కనికరించి మళ్ళీ ప్రార్థిష్టమైన ఆ ఆత్మల తిరిగి మళ్ళీ అవి వస్తాయి ప్రభావ చూపించినారు నాయన ఓ ప్రభావం సమాప్తి చివరి అంచులు వింటున్న ప్రభాయ్ ప్రతిక్షణం జాగ్రత్తగా మేము పరిశుద్ధ్యంగా జీవించాల ప్రభా అలాంటి అలాంటి సోదరులు మేము పాడుకున్న ప్రభా ప్రతి క్షణం మీకు సెలవు దగ్గర ఉండాలి ఎక్కువ సమయం ప్రార్థనలో ఉండాలా మీ వాక్యంలో మేము ఉండాలి మీరు జీవిస్తే ప్రభావం ప్రభా జయించగలం ఇష్ట ప్రభావ మీరే మాకు సహాయపడమని ప్రార్థిస్తామైనా అక్కడి తంత్రం ఎదురిస్తకు ఓ ప్రభావ మీరు శక్తిమంతులు నిలబడాల ప్రభా వాటిని తెలుసుకోవాల ప్రభాయన ఇస్తు ప్రభా చిన్న గుంపు అక్కడ తెలుసుకునే స్థితిలో ఉన్న ప్రభావ ఆయన ప్రభావాల మాకు మధ్య తెలుసుకోవాలకు ఆశక్తి మాకు బయలుపరచడం ఆది ఏ రీతికి ప్రభావం చేయాలి విజయం పొందాలని మీరు మాత్రం మాట్లాడే ప్రభావితాలు కదా గొప్పది వయసు ప్రభావ తల్లి నీకు వర్ణాలు ప్రభావ సంఘం ప్రభు ఎంతో అవకాశం ఇచ్చినా గానీ ప్రభావి మార్గం పొందలేదు ప్రభావం ఆయన ఎన్నో పర్యాలించే ప్రభావం మాట్లాడుతుంది కృపజ్ఞానం ప్రభావం సంఘాల ప్రభావం విశ్వాసం ప్రభావాలు అదే రీతి అనే ప్రభావితం విగ్రహ ప్రభావం తెచ్చి మొత్తం ఆయన ఇష్ట ప్రభావిత కనికరించి వాళ్ళు ప్రార్థిస్తాం గొప్ప చూపించడైనా బోధ నుంచి ఆ విగ్రహాల బోధ నుంచి వాళ్ళంతా విడుదల పొందాల ప్రభావ నా దేవాల ప్రభావే మాకు సహాయ ప్రయత్నించాలి ఏ రీతిలో ప్రభా ఇక ప్రకటించాల ప్రేమతో మీరే మార్గం చూపించే వాళ్ళు గొప్ప ఉద్యమంతో మమ్మల్ని నింపాలని నెక్స్ట్ మేము సేవలో ప్రభావి మమ్మల్ని తీసుకెళ్తా ప్రభావ ఆయన మీరు అనేకమైన విషయాలు మాకు చూపించిన ఈ రీతికి ఉండబోతాను కాబట్టి ఆల్రెడీ పరమైన సేవ కూడా మీరు సిద్ధపడాల అతి క్షణం మా సమస్త ప్రవర్తన ఎందుకు పరిశుద్ధంగా జీవించాల ప్రభావ ఓ ప్రభావిన మీరు తొలిగిపోతున్న ప్రభావం మీ సన్నిధులు జీవించాలా మీతో పాటు కొన్ని నిత్యం మీతో పాటు ఉండాల ప్రభావ లోకంతో మాత్రం ఏ పని లేదు ప్రభావం చెప్పిన పని నిమిత్తమై ప్రభావం ప్రభావితం ప్రకటించాల ప్రభావ బహు భయంకరంగా ప్రభావితం భయం స్ప్రెడ్ అయిపోయింది ఆ కాలంలో ఇస్రాన్స్ చేసి ప్రభావ రెండు రాజ్యాలు వివిధ ఇస్రాన్ రాజ్యాలు ప్రభావ అంత భయంకరమైన ఆ తురాత్మ ప్రభావితం మనుషులు ప్రభావ ఆయన ప్రతి దాంట్లో సంచరిస్తున్న ప్రభావ ఈ కాలంలో కూడా ప్రభావించని స్థితిలో ఉన్న ప్రభావ అంత ఎంత భయంకర దురాత్మని ప్రభావం ఈ రోజు కూడా జరగించవచ్చు ప్రయత్నం ప్రభావం ఈ వాక్యం ప్రతి సంఘం ధ్యానించాల ప్రభావ ఎందుకంటే ఇది చివరి కాలంలో ఎన్ని లో ఏ రీతి ప్రభావ రెండు వేల సంవత్సరాలు క్రితమే ప్రభావ ఇన్నిటి మీరు మాకు చూపించారు ఇది మా కాలంలో ఆ ముద్ద నిప్పబడితే మేము చూడగలుగుతున్నాం ప్రభా గొప్ప దేవానికి వర్ణాల ప్రభావం అనుగురించికోవాలా షేర్ చేసుకోవాలి బయటకు తీసుకొని రావాలా చక్కని గ్రహించాల ప్రభావం పొందాల ప్రభావం రావాల ప్రభావించే ప్రభావ ప్రబం ప్రభావం ప్రపంచం మాట్లాడుతున్న ప్రభావ అంత భయంకరమైన ప్రభావం భయంగా ఉంది లోకంలో సంఘాల్లో ఉన్న ప్రభావం అది నేను జీవించుకోలేకపోతున్నాను ప్రభావ ఆయన ఇష్ట ప్రభుత్వానికి సంఘం సత్యంలోకి రావాలా బయటికి రావాలా ప్రభావ ఒకప్పుడు మంచిగా ప్రభావ స్త్రీలతో మనుషులతో ప్రభావాలి ఒక ఒక తప్పు అక్కడ మోపుతున్నారన్నారు ప్రభా ఆయన అది ఒక్కడు పోయి ప్రభావంతో వందలు వెళ్ళిపోతున్నాయి ఆ ఒక్క కొంచెం పులిపే ప్రభావ ముద్దంతా పులి చేస్తుంది ప్రభా ఇంట్ ప్రాజెక్ట్ తెలియని స్థితిలో ఉన్న ప్రభుత్వ ఈ రోజు కాబట్టి ఈ రోజు మాకు చూపించారు ఆ విధానాలు ఏ రీతిగా ప్రభావం జయించాలని చూపించారు మరి విశేషము మేము అనేట్లు ప్రకటించాలా చూపించాను అతని తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనేక జాగ్రత్తగా ప్రేమతో ప్రకటించాలా గొప్ప నడిపించడం ప్రారంభిస్తాం ప్రభావ ప్రవర్తనలో ఉన్న తలంపులు అన్నింటిలో ప్రభావాలను ప్రభావం తలంపులు వాళ్ళు సమస్త సమర్పించుకుంటాను ప్రభావ ఆయన మీకు కంట్రోల్ మీద ఉండాలి ఆత్మధరం మీద నడిపిబడాలి ప్రభావ నా ఇసనాథ నీకు వన్నాలు ప్రభావ గొప్పదేవాడు భయంకరంగా సాధ్యమైతే వాళ్ళు ఏర్పరచి సైతం పర్యటనకున్నాడు ఆయన ఇస్తాంత భయంకరమైన కాలాలు మేము ఉంటున్నాం ప్రభావ కాబట్టి మీ ప్రత్యక్షణ జాగ్రత్తగా జీవించాలి పరిశుద్ధంగా జీవించాలని ఆయన కోరుకున్నాను ప్రభావ మీరే మాకు సహాయకులైనా మీరేమో అర్పించిన ప్రభావం శేవ జీవితంలో మేము నటించడం ఆదిష్టం మీరే సహాయకులు ప్రభావం ప్రభావం గమనించభ ఇంకా విశేషమైన విషయాలు ప్రభావం వాక్యం మీరు మాత్రం మాట్లాడాలి ప్రభావ ఆయన ఇతని ధ్యానించాలా ప్రభావ ఆయన ఏమిటిలో ప్రభావం ఎందుకేళ్ళలో మార్గం చూపించి నడిపించాను ప్రభావ ఇసు ఎంతో ఆయన ఇసు ప్రభావ ఎంతో కష్టకరమైన వాటిని ప్రభావం ప్రభావ ప్రభావ సమస్త గొప్పదే ఇసుని నిమిత్తం ప్రభావి ప్రభావిని అన్నిటిని ప్రకటిస్తాం ప్రభావ ప్రేమతోనైనా మమ్మల్ని నడిపించుకొని ప్రార్థిస్తాం ఏ విషయంలో భయపడుతున్నా చింతుకున్న ఓ ప్రభా ధైర్యంగా ప్రభుత్వం ప్రకటించాలని ప్రేమను చూపించాలా ప్రభుత్వ ప్రతి దొక్కలైనా ఓ ప్రభా తల్లివరిశిల్ని చెప్పిన ప్రేమని జ్ఞాపం ఆ ప్రేమను అనేక చూపించాలా అనేక స్థితి దగ్గర నడిపించారు ప్రభావం సేవ చేసిన ప్రతి బ్రదర్శన ప్రభావాలను పేరు పేరు ప్రతి బిడ్డల మీద కుటుంబాల సమాధానం ఆదరణ రూపాన్ని గురించేనా ఇంకా ఆత్మీయ లోతు నడిపించడం ప్రభావ మరి విశేషంగా సమర్థించుకుని సేవ చేసే బిడ్డలు తాజామంత సాధిష్టమైన దేనిచ్చిన భయపడుతున్న ప్రభావ దేనిచ్చిన చింతించకుండా నీ కొడుకు జీవించే బిడ్డలుగా తయార్యమంతిష్టమీ రాకడొడ సిద్దపడాల అనేకులు సిద్ధపచ్చల ప్రభావం ఆర్థిక ప్రభావితం ప్రాతిస్తారు వైరస్ బాధితులందరినీ కొత్త పచ్చమలు ప్రార్థిస్తా దుస్తు చుక్కలతో కలిత చుక్కతో ఎంతమందితో పీడింపబడతారా ఆయన ఇటు ప్రభావ రకరకాలైన ప్రభావ రోగాలు బాధపడతారైనా ఇస్తారో లేకలు ఇస్తారో తీసుకు కొత్త పచ్చమైన ప్రభావ నామం వచ్చి ప్రార్థించమన్నారు ప్రభావ ఇటు ఈ కార్యం ఏం చేయాల ప్రభావిత ప్రభావ నా దుష్ట మనుషులు విడుదల పొందాల ప్రభావాల నుంచి మనుషులు విడుదల పొందాలి మీ రాజ్యం విస్తరించబడే భక్తి ఒక్క బిడలైన రాజ్యస్థాపన కొరకు ముందు వెళ్ళిపోవాల మీరే మాకు సాయకులు నటించిన ఆయన మీరు ఎక్కడ నటిస్తున్న ప్రభావ ఆయన మీరే మాకు బయలుపరిచిన అక్కడ మాట్లాడడానికి ప్రభావ మీ వాక్యం సంపూర్ణంగా మేము బలపడాలి ప్రభావ ఈ ప్రవేశాలను అర్థం చేసుకోవాలి ప్రభావ యువ సమర్థులు ఏం జరగబోతుందో ప్రభావ ఎవరు చెప్పలేని స్థితిలో ఉన్న ఈ లోకంలో ప్రభావ అంతా యథావిధిగానే అంత సమాధానంగా ఉంది అంత నిమ్మూల్యంగా ఉందని ప్రభావ మనుషులు యథావిధిగా జీవిస్తారు ఆయన వారు ఎవరు సమయంలో గుర్తి జల ప్రధాన కొన్ని కొట్టుకొని పోయి జ్ఞాపకం చేసుకున్నారు ప్రభావిత ఈ రోజు ప్రపంచంలో ఆదితీగా ఉంది ప్రభావం సహకరించడం వేరే సహాయ ప్రాధిష్టం ఈ కృపలో జ్ఞాప్యం చేసుకుని ఓ ప్రభావ ఈ వార్తంలో భద్రపరుచుకోని ప్రభావ ఇక్కడ ఇంకా దీర్ఘంగా ధ్యాని చాలా అనేక మంది విషయాలు ప్రభావ మీ వెట్ల ముందుకు పోల ప్రభావ మీరే మాకు సాయమైన అభిషేకాలు నటించి ప్రతి చోట పెట్టుకుని రాద్దపచుకోమాలి ఆరంత మీరే ఆధిపత్యం నుంచి నటించిన ప్రభావం ఎంతగానో బలపరిచినారు మా విశ్వాసాన్ని అధికం చేసిన ప్రభావం అనేక మంది విషయాలు ఈ రోజు మాతో మాట్లాడారు ప్రభుత్వ జాగ్రత్తగా పరిస్థితి సేవ జీవితంలోకి నటించుకుని రాద్ధపరుచుకోమాలి త్వరలో రాను ఎత్తు క్రిత పరిశుభ్ర నాభంలో ప్రార్థిస్తున్నాం సార్ పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడ సర్వాధికారి సర్వకృపా వందనాలు స్తోత్రాలు ప్రభా జీవల తండ్రి ఈ విధ సమయము నూతన జీవమును తండ్రి జీవితమును ఈ రోజు నా జీవితంలో మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా ఈ మాకు తండ్రి ప్రభా నేనా ఒక బిడ్డలుగా చేసి తండ్రి ప్రభా ఎంతగానో తండ్రి ప్రభా కృప చూపించినారు ప్రభా రక్షణలోకి నడిపించు తండ్రి ప్రభా అనేకమైన గొప్ప విషయాలు తండ్రి మాకు తెలియజేయచ్చు తండ్రి ప్రభావ సంఘము తండ్రి ఎంత భ్రష్టత్వంలో ఉందో మాకు తెలియజేస్తున్నారు ప్రభా ఆయన ఆ ప్రవర్తనని ఆ యొక్క గురించి ఆ చరిత్ర గురించి మాకు తెలియజేస్తున్నారు నిజం నాయన అటువంటి సువార్థికులను విశ్వాసులను తండ్రి నాయన అనేకంగా చూస్తూ ఉంటున్నాం ప్రభా ఆయన ఆ తండ్రి ప్రభా నాయన నాయకులు నాయన వాళ్ళు రక్షింపబడటకు వారికి ఒక అవకాశం దయచేయండి ప్రభావ ఆయన యజువేల ఆత్మని పారద్రోమని వేరుకొని తండ్రి ఆ సంఘమును పవిత్రపరచండి సంఘానికి క్షేమమును దయచేయండి ప్రభావ నేడున్న సంఘాలు తండ్రి ప్రభు నాయన లోకానికి మాదిరిగాని లోకానుసారం గానీ తండ్రి నాయనాశ్వరాజ మోహముతోను నిండుకుని ఉన్నాయి ప్రభా ట సంఘం లాంటి నానా నేడున్నర సంఘాలుగా ఉంటున్నాయి ప్రభా నేనే జ్ఞాపకం చేసుకోండి ప్రభా పరిశుద్ధపరచండి ప్రభా నానా కృప ప్రభా అది నాయనా మీరు పరిశుద్ధపరచడం ఒక గొప్ప కృప ప్రభా ఆ కృప ఆధారం చేసుకుని అడుగుతుంటున్నాం తండ్రి మీరు ఉన్నతమైన కృప నైనా సహాయం చేయండి సంఘాలని చెయ్యండి ప్రభా నానా పెద్దలతోనూ రాష్ట్రాలతోనూ విశ్వాసులతోనూ మాట్లాడండి ప్రభావ అంత దినాలకు చేరు విన్నామని వారికి నాయన తెలియచేయండి బ్రవ్వ వారితో కూడా మీరు ఎందుకు వేడుకొని చూస్తున్నాం తండ్రి అప్పవారికి ఎక్కడనూ నాయనా అవకాశం ఇచ్చేవారంగా మేము ఉండకూడదు బ్రవ్వ నాయన విశ్వరజా ఎల్లప్పుడూ వాక్యముతోనూ ప్రార్థనలు నాయన గడపడానికి సహాయం చేయండి తండ్రి నాయన నిత్యము ప్రార్థనలు ఆయన ఏడత ఆయన ఉండేవారంగా ఉండేటకు సాయం చేయండి తండ్రి ప్రభా సాలు ఉండేటకు సాయం చేయండి తండ్రి ప్రభా నైనా అదే విధముగా సత్య సువర్తన చేత తండ్రి ఈ తెలుసుకున్న ఈ సత్యాన్ని కూడా అనేకలకు ప్రకటించే వారంగా సహాయం చేయండి తండ్రి ఇతబడిన వాక్యం ఆ హృదయంలోనే కథ విన్న ప్రతి ఒక్కరి హృదయంలో నాటుకుని తండ్రి దాని ప్రకారంగా వారు జీవించినట్లు ఆ యొక్క ఆత్మను వెళ్ళగొట్టే వారుగా సహాయం చేయండి శరీరంతోనే కాస్త తండ్రి ఆత్మలోను హృదయంలోను పాపం చేసేవారుగా వేడున్నారు ప్రభా అని అంతరంగం శుద్ధీకరించమని వేడుకొని చుంటున్నాం అవకాశాలను దారి ప్రభా మీ చేతులు కప్పగపు చుంటున్నాం ప్రభావ ఇచ్చిన ఈ యొక్క వినడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొకసారి వందనాలు తుంగ అదే మరి యువన బిడ్డల్ని బట్టి ప్రార్థిస్తుంటున్నాం ఎవర బిడ్డలు నాయన మీ చేతుల్లో బాణములు మీకు మహమ్మతి ఇస్తారని వారికి యవన కాలం దోచేసి ఉన్నారు తండ్రి యవనాన్ని తండ్రి ప్రభా మీ కొరకు త్యాగం తీసే బిడ్డలుగా వారు సహాయం చేయండి తండ్రి నాయన లోకాశలలో పడిపోకుండా ఉండటకు సహాయం చేయండి పడిపోయిన వారికి నాయన ఒక గొప్ప అవకాశములు ఒక సూచక క్రియ ఎరుగుటకు సహాయం చేయండి ప్రభా వంద స్తోత్రాలు తండ్రి నాయన బుద్ధి చెప్పేవారు అనేక నుండి ఎంతో అన్నారు ప్రభా నానా హెచ్చరించి బుద్ధి చెప్పి గద్దించి నానా వారిని విజయ వారితో మాట్లాడి తర్రీ ప్రభా నాయన వారిని సరైన మార్గంలో పెట్టే నానా గొప్ప సేవకులను లేవనితమని వేడుకుంటున్నాం ప్రభా నాయన ఆశ్చర్యదేవ గొప్పదేవ నాయన ఈ సేవ నడుతుంటూ దయచేయండి యొక్క సమాధానాన్ని దయచేయండి సమాములకు నాయన క్షీణమును దయచేయండి తండ్రి ప్రభా నానా విషయ నానా స్పిరించి ఏ ప్రభావ వాటర్ నుంచి తప్పించుకోవడానికి ఏ విధంగా ఉండాలని తెలియజేస్తున్నారు ప్రభా వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ నానావిడ్ బాధితులని రైతులను ప్రజకూలని తండ్రి వరద బాధితులను నానా అనేక ఇబ్బందులు పడుతున్నా ఎవరు నేను అనాథలను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభావ నానే వారికి తోడుగా ఉండండి నాన్న వారికి సహాయం చేయండి రెండంతల ఫల ముంద చేయండి నాన్న వారికి రక్షణ నాన్న సమర్పణ జీవితము కృష్ణ దేవుడు అని తెలుసుకునే వారికి కలుగజేయండి ప్రభా నా అంటే దినములలో ఉండేగా తండ్రి మేము కూడా వాక్యం ఏమీ విడిచిపెట్టేవారంగా కాక వాక్యానుసారంగా జీవించు ఆ మాదిరితనం అనేకులు మమ్మల్ని గుర్తుపెట్టినట్లు వారిని చూసి ఆయన మేము మాదిరిక రంగంగానే తెలుసుకునే వారంగా ఉంది తక్కు సాయం చేయండి మమ్మల్ని మేము విమర్శ చేసుకుంటూ ఆత్మవిమర్శ చేసుకుంటూ నాన్న ముందు కొనసాగే వారంలో ఉంది తక్కు సాయం చేయండి వెలుగుతూ అనేకమే వెలిగించాలి ప్రభు నాన్న ఐశ్వర చూపటిని రసాయించుకునే వరంగా పాంచుకు వారంగా ఎందుటకు సహేయండి వెలుగులోనే నా నా జీవితాన్ని గడుపుటకు సహాయం చేయండి అల్పకాల ఏ జీవితాన్ని తరు ప్రభానా నన్ను కొంతగా ఎంచుకొని కేవలం క్రీస్తు కొరకు ఉన్నతమైన పిలుపు కొరకు నా వాడుకున్నటకు సహాయం చేయండి ప్రభావ నిమిత్తమై మిగిలిన జీవితం అంతవి సమర్పణ జీవితము క్రీస్తులో తండ్రి ప్రభా ఆ స్థిరత్వము కలిగి నేను సహాయం చేయండి నానా నమ్మకమైన దేవ తండ్రి ప్రభాని పిలుపు నానంటే గొప్పవి ఆశ్చర్యమైనది నా కృపకవి వందనాలు ప్రభ నానా పరిస్థితులు చూసుకుంటే ఉపాటి వారం అట్లాంటి నమ్మల్ని ఆయన ఈ క్రౌస్తవ జీవితంలో ఏదో కూడిన జీవితాన్ని నచ్చినారు ప్రభువాన్ని వందనోళ్ళు తండ్రి ఎట్టి పరిస్థితుల్లో రక్షణ కోల్పోకుండా తండ్రి స్థిరత్వంగా జీవించి ఆయన మీ నామాన్ని హెచ్చరించి మీకు మహిమకరకంగా మిమ్మల్ని సంతోష పెట్టేవారం గాను ఈ చిత్రాన్ని గర్వించేవారం గాని ఇందుతో సహాయం చేయండి తండ్రి జాస్వాన్ని బట్టి ప్రార్థిస్తుంటున్నాము ఆయన బుద్ధని కృప చూపించండి తండ్రి బీపీ హై తండ్రి రాత్రి ఆందోళనకరకంగా నానాయన పరిస్థితి జరిగింది ప్రభావ క్షేమం దయచేయండి ప్రభావ అబిడ్డ నువ్వు సంపూర్ణ స్వస దయచేయండి కుటుంబంలో ఔర్యము తీసుకుంది సమాధానం దయచేయండి తోడు వనరుగా ఉందండి అబిడ్డకి నానా ఆశ్చర్యమైన ఒక సంపూర్ణ రక్షణ దయచేయండి వందనాలు స్తోత్రాలు ఏమి అంటే మీ భుజమును సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ఇప్పుడు నన్ను ఏ నన్ను కుటుంబాన్ని తండ్రి మీరు ఆదరణ మీరు తప్ప ఎవరు మీరు కదా ప్రభావ సహాయం చేయమని వేరు కొంచుంటున్నాం తండ్రి ఆదరణ దయచేయండి అభిరామ్ బ్రదర్ ని కృష్ణ బ్రదర్ నిదర్ ని చేతిలో కప్పదేపు చుంటున్నాం ప్రభావ సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణ స్వస్థత దయచేయండి తండ్రి సంపూర్ణ పరిపూర్ణ రక్షణ ఇంకా ముందు కొనసాగుతానికి సహాయం చేయండి తోడుగా నేరగా రెండొంది బలపరచండి అదే మరగానైనా ఉన్న ప్రతి సభ్యులని పేరు పేరులో దీని నుంచి ఆశీర్వదించండి ఇబ్బందులు ఇరుకుల నుంచి విడుదల వచ్చేయండి నాయన మీకు పరిపూర్ణ సమర్పణ చేయండి తండ్రి ఈ ఎస్ఎంఎస్ ఈమెయిల్ వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాల అన్నిటినీ జ్ఞాపకం తీసుకోండి నాయన మీరు విస్తరింపచేసి అనేక రక్షణపై వాడుకోమని వేడుకొని తండ్రి ప్రభు ఇంకా రాబోయొచ్చున్న శ్రమలేమి ఆ కష్టాలేమి తండ్రి నాన్నీ ఒక్కటి నాన్న మీ క్రియ నుంచి మిమ్మల్ని నాన్న విడబాపవు కదా ప్రభా నానా సహాయం చేయండి ఆ పరిస్థితుల్లో మేము సమాధానముగా సంతోషంగా వాటిని ఎదుర్కొనేట శక్తిని మాకు దాచేయమని నానా నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రభు మీ ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఏంట రాజనీత్ని కాదు ఆసుపత్రి చెల్లించుకుంటున్నాను తండ్రి ఏంటంటే ఇది కావాలి నాకు చూసుకుని a పోషిస్తే కాపాడుతుంది కన్న తండ్రి ఏదైనా మీ డేట్స్ 3 30 నిండిన మార్కెట్. డేట్ ఆ రిమిటెన్స్ అనేది పట్టుకోవడానికి ఉంది. ఈ యాక్ మనం కందర్సముస్ కుల కొల్ కొని యా 20 ఆ డేట్ నిండి. అలాగే మనం కందర్సి ఎందుకంటే 23 డిబి నిండినది. యా మనం ఎన్విటెడ్ డాంట్ ఇంక యా దయచేసి తన మరి కాలం ఉన్న యా మనం సంతటించుకోవాలి అది ఇట్ ఇస్ చేస్తున్నాం కాలేషాలు అయ్యాక నిన్న గురించి అవి ఆ ప్రేమ గురించి ప్రార్థిస్తున్నాను బట్టి కుటుంబాన్ని బట్టి చంద్రాలను బట్టి చేస్తున్నారు మరొక హరియా హరియో అధికార అధికారం హర్యాస్ బిందుకే సహా శక్తుల్ని అధికారం కలిగి తెస్తుంది గ్రహించండి దేశం నుంచి ఒక అలా ఏ వైరస్ ద్వారా నేను వానికి సాక్షులు ప్రారంభిస్తున్నాను అయ్యానందని చెప్పారు అయ్యా కుటుంబాన్ని అయ్యా మనకు ఆదరించేస్తున్నాం దేహానికి మన సంబంధించి అయ్యాన్ని అయ్యా నమకుండి అయ్యా అన్నం అది పాచం అక్కడ విశ్వించింది అని కార్యమించింది అనుగ్రహించి కుటుంబాలకు అనుభవించే కొన్ని జన్మ మీద కలిగి ఉన్నారో కోరించుకుంటున్నాను పెంఘలి రాజా రేపటి మూడు కుటుంబాలను పెట్టుకుంటుండగా ప్రాతాను శక్తుల్లో శక్తిని బంధిస్తున్నాను స్తో ప్రతి విషయంలో తనమాలి ప్రతి సమయంలో ప్రభావిలోకం ఎంతగానో తెలమాలి ఒక బలహీనతలు ప్రార్థిస్తుండగా మీరు మటు మమ్మల్ని బలవంతులుగా చేసినందుకు మీకు ఎంతో బాధనాలు బ్రవ అందుకే బాగా లోకాధీతమైన జీవితం మరణానికి తయారు తీసుకుని మీరు వాళ్ళు హెచ్చరించినారు ప్రభా అవునైనా మీ కొరకు తిరుమల మేము జీవించాలా ఆ లోకం కొరకు మేము ప్రయాసపడాలమీయమైన విషయాలలో మమ్మల్ని ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం అవునైనా మీరు జీవాన్ని తెలిసిన పోవా దాన్ని కోరుకునేవాడు మీ నామీతాను హెచ్చరించిన పో ప్రభా ప్రతి ఇన్ఫార్మేషన్ మళ్ళీ మీకు అంగీకారంగా మేము జీవించాలని అడిపించండి మేము వినేవాళ్ళమే కాదు ప్రభు వాక్యాన్ని పాటించే వాళ్ళలా ఉండాలని తయారుపడండి తెలియ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రతి క్షణం ప్రభు భయంతో వలకతోని ప్రభావ మీ సన్నుల మీ అర్థమే గడపాలైన మిమ్మల్ని గురించాలా మిమ్మల్ని ప్రేమించాలా ప్రభావ సంపూర్ణంగా మిమ్మల్ని ప్రేమించాలా ప్రభు బయట చెప్పుకోవడం కాదు కాదు నేను రెండు మనిషితో మిమ్మల్ని ప్రేమించే వారు మీరు కాస్తారని మీరు మాట్లాడారు ఎదురుతాను కాబట్టి నేను ఆఫీస్లో నేను తప్పిపోకుండా ప్రతి క్షణం జాగ్రత్తగా పరిశీలిస్తూ ప్రభా సమస్తాన్ని ధృవీకరించుకుని మీ కొరకు సేవల ముందుకు పోయి బిడలుగా తయారు చేయమని ఆదిస్తాం అనేక మంది పాస్టర్లు తండ్రి ఎవరు యోగ్యతను చివరి కాల కష్టపడి తయారెంట్ వారి పట్ల మీకు చూపించండి తండ్రి నా మొదటి గుంపుల నుంచి వారు రెండు నుంచి వారికి బయటికి తీసుకుని రండి సంపూర్ణంగా మీ కొరకు సమర్పించుకోవాలి డిటాచ్మెంట్ చేసుకోవాలి ప్రభు వాళ్ళు ఈ లోకంతో కనికరించమని ప్రార్థిస్తాను నూతనమైన అభిషేకం దయచేయండి యథార్థతతో వినయభక్తులతో పరుశుతో ప్రీతికరంగా సేవ చేసి బిడ్డలుగా తయారు చేసి వాళ్ళని మీరు అవస్థపరచుకోండి ప్రభుత్వ వైరస్ నెక్స్ట్ వేవ్ నేను మీ నా ఉగ్రత నుంచి అన్నారు ప్రభు మీరు ఇది పోలేదనేసి మనుషులకు తెలుస్తలేదు నాయన ఇది విజయం నుంచి మళ్ళీ రైడ్ మాకు మీరు మార్చి లో మాట్లాడారు ప్రభు నాలుగు సంవత్సరాల క్రితం మీరు మాట్లాడారు జనలు కుప్పలు కుప్పలుగా మిలియన్స్ అలా చనిపోతారని మీరు మాకు మాట్లాడనారు ప్రభావ ఆల్రెడీ ఒక మిలియన్ దాటిపోయింది ప్రభు ఆ నెల క్రితం ఇంకా మరణకాండ కంటిన్యూ అవుతూనే ఉంది నైనా ధనికరించమంతా తీసిన ప్రభు అండర్ స్టాండింగ్ ద గ్యాప్ దాట్ ధనికరించండి ప్రభుత్వ మీరు చదార్చుకోమంట ఆచిస్తున్నాం అయినా నేనేం చేస్తే మీ ఊరితో మాకు అది బయలుపరచమని ప్రార్థిస్తుంది ఆయన ఏం మటుకు ప్రార్థిస్తుంట్రోగా మీరు ఒక్కరిగిన తగ్గట్టు తండ్రి ఈ లోకం మీద మీ యొక్క ప్రేమను చూపించిన యొక్క కలువరిసిన మీరు చూపించిన ప్రేమను జ్ఞాపకం చేసుకోండి తండ్రి నశి కొరికి మనసు మరి లోకంలోకి వచ్చిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రోగా అవునైనా ఈ ఎవ్వరు మీకు ఇష్టం లేదు అయినా ఒక్కొక్కరి తగ్గిపోతేనే తండ్రి ఉపమానాల్లో మీరు చూపిస్తున్నారు తల్లి ఆ ఒక్కరు కోరే కొడుకు ఎంత ప్రయాస పడి పొందేకున్నప్పుడు ఎంత సమస్య సంతోషించిండ్రని మీరు మాకు జ్ఞాపం ఈ రోజు కూడా ఎంతో మంది రక్షణ అనుభవం లేకుంటున్నారు కంటికి వెళ్ళిపోతున్నారు తండ్రి కంకరించమని వారి పక్షంగా మేము ప్రార్థిస్తున్నాం వారి పాపాలు క్షమించండి వారిని దర్శించుకోండి మీ తత్తు తిరిగి మీ కొడుకు సమర్పించుకొని మీ సేవలను చేయించి బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని యాజకులుగా ఏర్పరచుకున్నారు కాబట్టి కాంగ్రిగేషన్ లో ఉండడానికి వీల్లేదు ప్రభావ అందులో నుంచి బయటికి అటువంటి భాగ్యాన్ని మాకు అందరికీ మా ఉద్యోగస్తులలో మాకు విజయం తెచ్చేయండి ప్రై అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా జీవితంలో రావాల్సిన మేలు అన్నింటినీ అభివృద్ధిలో నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రమోషన్స్ ని కొనసాగించండి రివిజన్స్ కొనసాగించండి ప్రతి దర్శన నిర్వన నడిపించి మీకు మాదిరి అల్లు పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం ఈ దినమంతా మీ యొక్క సాయం చేతి నడిపించి మమ్మల్ని మీరు ఆగ్రహం ప్రస్తుతం ఏసులు క్రీస్తు పరిశుద్ధ నామంగా ప్రార్థించిన నామ తండ్రి ఆ మేన్ మన ప్రభు అయిన ఏసుతో మనందరికీ సదాకారంతో